సోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంప్రణ మహోన్నత అడుగు తండి మహిమ సరీ పెగు దేవ కృపమైనా నీకు వర్ణాలిసయ్య అబ్రహాంశాఖ యాకోబ్ల గొప్ప దేవ ఈ గడిచిన ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం ఇచ్చినారు మంచి శక్తిని బలమానగరించిన తండ్రి నీకు వర్ణాలిసయ్య నీకే స్థుతులు సోతాలు అర్పించుకుంటున్నైనా సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహాశ్వర్యం యుగ యుగంలో నీకే కలువునుగా కాళలుయ ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ సన్నికృష్ణం బలపరచండి నూతన మీరు మీ యొక్క పరిశుభా ఆత్మ అభిషేకం ఇచ్చేయండి ఎస్ఐ ప్రభా రాణి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి పాటల ద్వారా మైంపొందిన వాక్యంధర మాట్లాడి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థనం తండ్రి ఆమె పాట ఒక పాట పాట తొడుగనివుంది నేడే నిలచుమా తొడుగనివుంది నేడే నిలచుమా అంతము వరకు నన్ను పదిలా పరచుమా నన్నెన్నడు విడువకుమా దేవా నను నీ దరి చేర్చుమయ్యా ప్రభువా తోరుగని ఉండి నీడై నిలచుమా తెలసి తెలసి నేను పాపంబు చేసితిని అనుదినము ఓ ప్రభువా నిను దూక తిని తెలసి తెలిసి నేను పాపంబు చేసి అనుదినము ఓ ప్రభువా నిను దూక పరిచితిని ఏ ముఖము నీకు చుపగలను దేవా ఏ సుప్రభు నన్ను క్షేమించుము నన్నెన్నడు విడువకుమా దేవా నను నీ దరిచేచుమయా ప్రభువా తోడుగని ఉండి నేనై నిలచుమా తోడుగని ఉండి నేనై నిలచుమా అనుదినము ప్రార్థన నేను మరచిపోతీని అందరిలో రూడుగా నటించుచుండి అనుదినము ప్రార్థన నేను మరచిపోతీని అందరిలో రూడుగా నరించుచుంటిని భారము బారము భారము ఉన్నట్లు వేషధారణ కలిగి జీవించుచుంటిని నన్నె నడు విడువకుమా దేవా ననుని దరి చేయా ప్రభువా తోడుగనీ ఉండి నీరై నిలచుమా అంతము వరకు నన్ను పదిలా పరచుమా నన్నెన్నడు విడువకు మా దేవా నను నీ దరి చేయా ప్రభువా తోడుగనీ ఉండి నీరై నిలచుమా అల్లు పాట పాడుతున్నాను ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయ్యుడా ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వసంపాదలకు ఆధారము నివేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా వలన ఏదీయో ఆ సింపకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము బిడచితివి నా బలన ఏదీయో ఆ సింపకయే ప్రేమించితి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి శిలువ మానుపై రక్తము కార్చి రక్షించి తీవి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే శిలుబమానుపై రక్తము కార్చి రక్షించి తివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగా మో సర్వసంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈస్యా కనికర పూర్ణుడా మనోహర కు నిలయుడా నా కొరకు సర్వము దారాలముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చి నా ఉపకారివి నా కొరకు సర్వము దారాలముగా దయచేయుడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారి అలసి నవారిసను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధితును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగా ముదలక ఆదారము నీవేనా సంతోషగనము సర్వ సంపాదలకు ఆధారము ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏ కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీ బలము నొందిన వారే ధన్యులు Nisan Nidhi Aina సియోనులో వారు నిలచెదరు నీ వలన బలము నొందిన నీ సన్నిధి సియోనులో వారు నిలచెదరు నిలు వరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించ ను తుది వరకు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించదను తుది వరకు ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏ సయ్యా పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నివేనా సంతోషగానము సర్వ సంపాదలకు ఆదరము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా పూజ్యుడవు ఎల్ల ఆరాధనకు యోగ్యుడవు ఆరాధన నీకే నాయ సయ్యాస్తు ఆరాధన నీకే నాయ సయ ఆరాధన నీకే నాయ సయ్యా స్రాధన నీకే నాయ సయ్యా ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనా స్స్తుతి ఆరాధనా నివేకదనా ఆరాధనా ఆరాధ ధనాస్తు ఆరాధనా నివేకదనా ఆరాధనా ఆరాధనాస్తుతి ఆరాధనా రాధనా స్తుతి ఆరాధన ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగనము దాలకు ఆదరము నీవేనా సంతోషగనము సర్వసంపదలకు ఆధారము ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏ కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా హెలుయ్య ప్రైజ్ లాడాల హలో స్టార్ ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లాడ్ పరశుద్ధ్ర బు తండ్రి గొప్ప మీకే కృతజ్ఞతలనైనా ఏసయ్యా ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు కాచి కాపాడి ప్రభ సురక్షితంగా నాయన ముఖ్యంగా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేలాగా ఈ యొక్క ఆర్ధన సమయంలో మమ్మల్ని మీకు ఎంతో వదనాలు ఏసయ్యా గొప్ప దేవ శ్రమల కాలంలో మేము ఉంటుండగా వీటిని ఏ రీతిగా అర్థం చేసుకోవాలా ఏ రీతిగా మేము అన్నింటికి ప్రకటించాలా ప్రతి ఒక్కరు తండ్రి ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యాలు చూపించాలా ప్రభు మనుషులకి ఎందుకంటే ఈ వాక్యాలు ధ్యానించడంలోనే ధన్యులు అనే వాక్యం ఉంది వ్యాపకం చేస్తుంది కాబట్టి మీరు ధన్యులు అన్న బిరుదు మాకు ఇస్తా ఈ వాక్యాలు అర్థం చేసుకొని పాటిస్తేనే కాబట్టి నేను కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఇవి మాకు చూపిస్తున్నారు అటువంటి ధన్యత మాకు ఇచ్చినారు ఎంతోమంది వీటిని చేయలేకపోయినారు చూడలేకపోయినారు ప్రభావ గొప్ప గొప్ప దైవజనులకు అవకాశం ఇవ్వలేదు కానీ మీరు ఏమి పనికిరాని మమ్మల్ని ఏర్పరచుకొని వీటన్నిటినీ గ్రహించేలాగా మీ యొక్క ఆ యొక్క ఆత్మీయ అభిషేకం అనుకరించినందుకు మదనాదనైనా వీటిని అర్థం చేసుకొని అన్నిట్లకు మేము చూపించాలా అవును ప్రభా అన్నిట్లని మీ చింతకు నడిపించాలా మీరు అందరి నిమిత్తే మేము మమ్మల్ని ఏర్పరచుకున్నారు అండి దాన్ని ఏ రీతిగా వెతికి రక్షించడానికి మీరు వచ్చినారు ప్రవ్వ మమ్మల్ని కూడా ప్రవ్వ అదే కారు పని చేయడానికి వరకు నడిపించినారు ప్రభా ఈ లోకంలో నశించిపోతున్న వారిని మీ చింత నడిపించేలాగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు అది మేము మర్చిపోకుండా మా శరీరీతిగా జీవించకుండా ప్రభా భూనివాసుల లాగా జీవించకుండా ఆకాశవాసుల లాగా మేము జీవించాలా అనేకమైన యొక్క విషయాలను మేము గ్రహించాలా వారికి చూపించాలా వీటిని హృదయపూర్వకంగా స్వీకరించాలా ప్రభా మేమైతే జన్మలు వీటిని హృదయపూర్వకంగా స్వీకరించినాం ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ఇది మీ వలన కలిగిందైనా ఇది మనుషుల వలన కలిగింటే ఎప్పుడో ఆగిపోయింది ప్రభావ కానీ నైనా మీ వలన కలిగింది కాబట్టి ఇది నడుస్తుందని మేము నమ్ముతున్నాం అది మీ మీ ద్వారా కలిగిందన్న నిదర్శన మాకు ఇదే వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇది తను మళ్ళీ మనుష్య కల్పితమైతే ఎప్పుడో ఆగిపోయేది ప్రభావ దగ్గర దగ్గర ముప్పై వారాల నుంచి ఈ విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు వీటన్నిటిని బట్టి మీకు ఎంతో వందలు ప్రభావ ముప్పై వారాలు ఓపిక మీరు మాకు అసలు మాకు ఓపిక లేదనైనా కానీ మీరిచ్చిన ఓపికను బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం సునాయాసంగతి అండి మీ చిన్న మీ బిడ్డకి చిన్నపిల్లకి నేర్పించినట్లు మీరు నేర్పిస్తున్నారని మేము నమ్ముతున్నాం నేను ఇది సునాయాసమైనదే కానీ ప్రభా మనుషులు దాన్ని కన్ఫ్యూజ్ చేసి పెట్టినారు మతపరమైన బోధ దయ్యముల బోధ భూతముల బోధతో వాటిని కన్ఫ్యూజ్ చేసి పెట్టినారు నేను అయితే మళ్ళీ డిస్పెన్సేషనలిస్ట్ బోధల ర్యాప్చర్ కల్ట్ బోధకులు క్యాల్విన్ బోధకులు వీళ్ళంతా దీన్ని తారుమారు చేసి పెట్టినారు ప్రభా దాన్ని అంతా చేసి పెట్టేసినారు ప్రభా కాని మాకు మీరు తేటగా వాటిని చూపిస్తున్నారు ప్రతిరోజు తాజా మన్నాని వెతుక్కోమన్నారు ఉదయం లేసి బయటికి వెళ్ళి వాటిని వెతుక్కొని సమకూర్చుకోమన్నారు మీరు విశాలపల్లికి మళ్ళీ మేము అదే చేస్తున్న మీరు వచ్చి ప్రతిరోజు వీటిని కొత్తగా నేర్చుకుంటున్నాం నేను ఇది మీ వలన కలిగింది ఎందుకంటే పరులో వచ్చిన మన్న మీరే కాబట్టి మీకే వదనాలు వేసాయా ఇప్పుడు మేము ప్రకటన గ్రంథంలోనే వాక్యాలను ధ్యానిస్తబోతుండగా ముఖ్యంగా బూరల తీర్పు అన్న అంశం గురించి మేము ఇప్పుడు ధ్యానిస్తుండగా ఎనిమిదో అధ్యాయంలోని విషయాలు మాకు బయలుపరచండి మా మనసుని పరిపరివిధాలు పూనియకుండా మీద కేంద్రీకరించుకోవాలా అటువంటి జీవితం మాకు అందరికీ అనుగ్రించమని ఏసు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పోయిన మనము మొదటి బూరకి సంబంధించిన విషయాలను ధ్యానించినాం మొదటి బూరలో మూడు ముఖ్యమైన అంశంల గురించి మనం ధ్యానిస్తాం అదేంటంటే ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయుల చూస్తున్నాం దాన్ని ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు భూమి మీ పడవేయబడను కాబట్టి ఇవన్నీ దేవుని సన్నిధిలో ఒకప్పుడు అన్న విషయాలను మనము చూస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో ఉండేవన్నీ అయితే మిళితం మిళితమైనది అంటే మిక్స్ అయిపోయింది దాన్ని ఇంగ్లీష్లో మింగ్లింగ్ అంటారు ఇంగ్లీష్ పదంలో మింగ్లింగ్ అని మింగ్లింగ్ అంటే కలిసిపోవడం అన్నట్టు అన్ని ఈ మూడు గుంపులు కలిసే ఉంటాయి అనేది మనకి ఎన్నో సంవత్సరాల క్రితమే దేవుడు చూపించింది దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాల క్రితమే అయితే ఇవి మూడు గుంపులు అని కూడా మనం అర్థం చేసుకున్నాం అయితే ఇవన్నీ ఎక్కడ ఒకప్పుడు ఆయన సన్నిధిలో ఉండే కానీ ఆయన సన్నిధుల నుంచి పడవేయబడుతున్నాయి ఇప్పుడు ఏడవచనంలో చూస్తా మొదటి భాగం అదే భూమి పైన పడవేయబడను కాబట్టి ఆకాశవాసుల్లాగా నువ్వు జీవించకపోతే భూనివాసుల్లాగా జీవించాల్సి వస్తుంది అంతే తేడా కాబట్టి ఈ మొదటి దూత బూర ఏం జరిగింది రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి పడవేయబడను అయితే వడగండ్లు అన్నప్పుడు అవి చల్లదనం కదా వడగండ్ వడగండ్లు అంటే మంచుతో తయారు చేయబడ్డాయి ఐస్తో చేయబడ్డాయి కాబట్టి ఐస్తో చేయబడ్డాయి కాబట్టి చలి చల్లదనానికి సాదృశ్యం కాబట్టి అవి సర్పములకు సాదృశ్యం అగ్ని తేళ్లకు సాదృశ్యం తర్వాత రక్తము గొప్ప జనానికి కాబట్టి రక్తము వడగండ్లు అగ్ని ఈ మూడు గుంపులు కలిసి భూమి మీద పడవే అవి దేవుని సన్నిధిలో ఉన్నాయి అనుకున్నాయి కానీ అక్కడి నుంచి పడవేబడ్డాయి ఇప్పుడు భూమి పైన పడవేబడ్డాయి కాబట్టి అవి అవి కలిసినప్పుడు ఏం జరుగుతాయి అందువలన ఉంది అక్కడ అందువలన భూమిలో మూడో భాగం కాలిపోయాను కాలిపోవడం ఆయన శిక్ష మంట ఆయన శిక్షకి సాదృశ్యం అన్నట్టు కాబట్టి మూడో భాగానికి శిక్ష అన్నట్టు దాని తర్వాత చెట్లలో మూడో భాగం కాలిపోయిన పచ్చగడ్డి అంతది కాలిపోయింది ఇవన్నీ గొప్ప జనానికే సాదృశ్యం అని నేను మీకు చూపించిన ముఖ్యంగా పచ్చగడ్డి అన్నప్పుడు వారి సంపాదన అంతా కాలిపోతుంది అంటే పోతది కాలిపోవడం అంటే నిజంగా మంట కాలిపోవడం కాదు నశించిపోతుంది అవి దోచుకన పడబోతాయి కాలిపోవడం అంటే తేళ్ళు వాటిని దోచుకుంటాయి అన్నట్టు పచ్చగడ్డి ఎంత అంటే గొప్ప జనం యొక్క సంపాదన పోగొట్టుకుంటారు అవి సర్పాంబులు తేళ్లు దొంగలిస్తాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు జరుగుతుంది అదే కానుకలు రకరకాల కానుకలు వారి దగ్గరికి వెళ్ళి దోచుకుంటున్నారు ఎందు నిమిత్తం కానుకలు మనకు తెలుసు మలాకి గ్రంథాలు చూస్తాము కానుకల విషయంగా కానుకలు తీసుకొస్తే మందిరంలో తగిన ఆహారం ఉంటుంది అన్నట్టు కానుకలు ఆహారం ఉండదు ప్రకృతి సహజంగా అయినా కానీ ఆత్మీయంగా కాబట్టి కానుకలు దేనికంటే అందరూ సమృద్ధిగా ఆహారము భుజించడం కొరకు అది ఆత్మీయ ఆహారము ప్రకృతి సహజమైన ఆహారం మరి కానుకలు తీసుకురాకపోతే ఆహారం ఉండదు మందిరాలలో అదే మాలఖీ గ్రంథంలో చూసినాం మీరు కానుకలు తీసుకొచ్చి నన్ను శోధించండి అప్పుడు నేను మీకు ఆకాశపు వాకిల్ని విప్పి మిమ్మల్ని ఆశ్రదిస్తా అంటాడు మా గ్రంథంలో ఇది మనకు అర్థమైంది మనం ఎన్నో సంవత్సరాల పాటిస్తున్నాం దశమ భాగంలు కాదు ఎందుకంటే దశమ భాగము కేవలము లేవీలకి అనుగ్రహించబడి మిల్కీ సేదక్ క్రమము కరెక్టే మిల్కీ సేదక్ క్రమము హిబ్రిగిళ్ళకి రాసిన పత్రికలు చూస్తాం ఏసుప్రవ్వే దశమ భాగంలో పొందుకోనే అని ఉంది అక్కడ కరెక్టే మిల్కీ సేదకు దశమ భాగం కానీ మనము ఆ క్రమంలో ఉన్నాం కాబట్టి మనం వాటిని పొందుకోం ఎందుకంటే మనుషులు ఆయనని ఆయనకు ప్రతినిధిలాగా ఉన్నవారు ఆ డబ్బును రక్షణ అనుభవంలోనికి నడిపించడం కొరకు వాడతాం కానీ దురదృష్టం ఏంటంటే ఈ లేవీ లేవీ క్రమంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కానుకలన్ని వారి స్వార్థం కొరకు వాడుకుంటారు అందుకు వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు ఈరోజు త్వరగా వారి కాలాలు ముగించుకుంటున్నారు ప్రకృతి సహజంగా వాటిని అలంకరణ కొరకు మందిరాల నిర్మాణ కొరకు మందిరాలకి రంగులు వేసుకోవడం కొరకు దాన్ని అలంకరించుకోవడంలో డబ్బులన్నీ వృధా చేస్తున్నారు కానీ ఆ డబ్బులు మనుషుల మీద పెట్టాలనేది దేవుడు మనకు బయలుపరిచి కాబట్టి మనము డబ్బులు వస్తువుల మీద పెట్టాం మనుషుల మీద పెడతాం మనుషులకి సంతృప్తిగా ఆహారం పెట్టాలా వారి కష్టాలలో వాళ్ళని ఆదుకోవాలా అది అన్నట్టు విధానం కాబట్టి భూనివాసులు భూమి మీద ఉన్న వాటినే చూస్తూ అందుకే వాళ్ళు భూమికే పరిమితి అయ్యేటట్లు దేవుడు అక్కడి నుంచి వారిని పడవేసినట్లు మనం మొదటికి సంబంధించిన బోధలు చూస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ వారి అన్ని కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ పచ్చగడ్డి అంతీ కాలిపోయాను కాబట్టి కాలిపోవడము అనేది శిక్షకి సాదృశ్యం అది వేదన మంట కాలిపోవడం అంటే మంట చనిపోడం కాదు మంట కాబట్టి వాళ్ళంతా శ్రమలలో చిక్కపడి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుంటారు వారి జీవన ఆధారం అంతా పోగొట్టుకుంటారు అన్న విషయం మనము చూస్తున్నాం అయితే నేను ఈ ఉదయకాలము కొలసిన రాసిన పత్రిక మూడాది అని ధ్యానిస్తున్నాను అక్కడ ఈ ఇది ఎందుకు దేవుని యొక్క ఆత్మీయ విధానం అనేది నాకు బాగా అర్థమైంది కొలసిన పత్రిక ధ్యానిస్తున్నప్పుడు భూనివాసులకి ఆకాశవాసులకు తేడా ఏందనేది ఎట్లా అంటే మనం పాటించవల మనం ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తాం ఉతగా చదువుకొని ఉత్తగా ప్రార్థన తీసుకొని పోయేవాళ్ళం కాదు మనం అవి అనేక సంఘాలు ఉంటాయి వాళ్ళు ఆదివారాలు వాక్యాలు వినేసి ఇంటికి వెళ్ళిపోయి ఆనందిని పండుకుంటారు సోమవారం నుంచి శనివారం వరకు యథావిధి జీవితం అందుకు వాళ్ళ జీవితాలలో ఫలం కనిపించదు కానీ మనం ఫలిస్తాం ఎందుకు ఫలిస్తాం అంటే మనం కేవలం విని అద్దంలో చూసుకొని వెళ్ళిపోయే టైప్ కాదు మనం మనం విని సరి చేసుకొని ముఖం కడుక్కొని సిద్ధపడి పోతాం యుద్ధానికి మన విధానం అది కాంప్రమైజ్ కాలేదు ఇన్ని సంవత్సరాలు ఇయర్స్ నేను కాంప్రమైజ్ కాలేదు థర్టీ ఇయర్స్ ఇది నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలే శరీరంలో ఎంత బలహీనత ఉన్నా కానీ ఆ నియమాలని నేను ఛేదించి వాటిని మీద విజయం పొందుకొని పోతుంటాను మెయిన్ ఏంటంటే నువ్వు ఎంత పోషక పదార్థాలున్న ఆహారం పొందుకున్నా ఎంత బలమైన ఆహారం పొందుకున్నా నిద్ర లేకపోతే నీకు రిపేర్ కాదు బాడీ దేవుడట సృష్టిలో పెట్టే సైన్స్ ప్రకారం కూడా ఇది కరెక్ట్ నువ్వెన్ని మల్టీవిటమిన్లు అన్న ఎంత మంచి ఆహారం అన్న వందుకో బేడి వేడి ఆహారం తిన్నా పండ్లు తిన్నా ఫలాలు తిన్నా లేక కూరగాయలు ఆకురలు ను ఎటువంటి బలమైన పోషక పదార్థాలు తిన్నా కానీ ఇనఫ్ నిద్ర లేకపోతే సెల్ రిపేర్ కాదు బాడీల నీ శరీరంలో సెల్స్ రిపేర్ కావాలి జీవకాణాలు రిపేర్ చేసుకుంటాయి అవి అవి రిపేర్ అయినప్పుడే నీకు ఎక్కడైన శక్తి ఉత్తేజం అవన్నీ చురుకుదనం ఉంటుంది లేకుంటే సోమరితనం ఉంటుంది నిద్ర లేకపోతే ఏమవుతుందంటే నీ హార్ట్ సరిగా పనిచేయదు నీ లోపల అవయవాలు కూడా సరిగా పనిచేయవు అందుకే నిద్రపోయినప్పుడు ఏమవుతుందో మీరు ఎప్పుడైనా గమనించండి నేను చెప్తాను చూడండి మీరు బహుదీర్ఘంగా గాలి పీల్చుకుంటారు కరెక్టా కాదా నిద్రపోయేటప్పుడు అబ్బో వీడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయద్దంటారు ఎందుకంటే ఆ ఊ పీల్చే ఊపిరి పీలుస్తూ ఉంటారు చూడండి నిద్రపోతూడు విపరీతంగా పిలుస్తూ ఉంటారు గాలి పీల్చి బడిచి ఉంటారు తప్పుడు మనం అట్లా చేయము మెలకున్నప్పుడు అంత దీర్ఘంగా గాలి పీల్చాం కానీ నిద్రపోతడు మటుకు బహు దీర్ఘంగా గాలి పీలుస్తూ ఉంటాం ఏమవుతుందంటే దీర్ఘంగా గాలి పీల్చినప్పుడు జీవవాయువు లేక ఆక్సిజన్ అంటాం ఇంగ్లీష్లో జీవవాయువు ఎక్కువ సమృద్ధిగా మన శరీరంలోకి పోయి అది లంగ్స్ నుంచి బ్లడ్లకు పోయి బ్లడ్ల నుంచి ప్రతి అవయవానికి పోయి అక్కడ వాటిని జీవింపజేస్తూ ఉంటాం అంటేనే అర్థం కదా జీవింపజేస్తుంది ప్రకృతి సహజంగా అట్లనే ఆత్మీయంగా పరిశుధాత్మ కూడా జీవవాయుత్వంటిదే కాబట్టి పరిశుధాచినప్పుడు మీరు శక్తినిందుకు అన్నాడు మీకు శక్తి కావాలా ఆత్మీయ జీవితంలో అంటే మటుకు పరిశుధాత్మ అభిషేకం అవసరం ప్రకృతి సహజంగా జీవించాలా మీ బాడీలోని సెల్స్ రిపేర్ కావాలంటే మీకు జీవవాయువు అవసరం అందుకే వీళ్ళు అన్యులు తెలుసుకున్నారు ఈ సీక్రెట్ అలా అందుకే మెడిటేషన్ యోగా అని పాటిస్తూ ఉంటారు యోగా పాటించినప్పుడు శ్వాస ఎక్కువ పీల్చుకోవాలంటా ఉంటారు అది వాళ్ళు నేర్చుకున్న సీక్రెట్ కానీ మనం కూడా ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఎంత నిద్రపోలనో అంత నిద్రపోవడం నేర్చుకోవాలి బహుదీర్ఘంగా నిద్రపోయినా కూడా డేంజర్ అయింది ఎక్కువ నిద్రపోతే కూడా పాయిజన్ అవుతుంది బాడీ బాడీ ఎంత నిద్ర అంత నిద్రపోవాలా లేకపోతే పొద్దున్న ఏడు గంటలు ఎనిమిది గంటలైనా లేయర్ షార్ప్ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేయాలా మేడి వాక్యం ధ్యానించుకోవాలా ప్రార్థనలు కూర్చోాలా వర్షిప్ చేసుకోవాలా కంపల్సరీ వాక్యం చూడాలి ఎందుకంటే నాకు లాస్ట్ వీక్ దేవుడు పేర్పరిచింది ఏంటంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉపాసం నీ ప్రార్థనకి జవాబు రాదు ఎందుకంటే అవి వాక్యంతో కూడితేనే కానీ జరగవు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ వాక్యం చదవాలా వాక్యం చదవాలా దాని తర్వాతనే నువ్వు కార్యాల నువ్వు పండ్ల ముగి నిమగ్నం కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతారు వాక్యపరంగా మాట్లాడతారు ఎందుకంటే నువ్వు మేలుకున్నావు కాబట్టి అది నువ్వు తిరగబోతే నీ కళల రూపకం వచ్చి మాట్లాడేవాడు కాబట్టి ప్రార్థన చేసినాక మేలుకున్నావు కాబట్టి వాక్యం ధ్యానించినప్పుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు సైతాన్ని మీద నువ్వు విజయం పొందాలంటే నీకు కేవలం వాక్యమే అవసరం అంటే సంపూర్ణమైన నిశ్చయిత ఉండాలని నీకు ఆ వాక్యంలో నమ్మకం ఆ వాక్యం సర కరెక్ట్గా అర్థం చేసుకొని నువ్వు పాటించిన అనుకో ఎటువంటి దుష్టశక్తులు నీ ఎదుట నిలబడలేవు అది మనం నేర్చుకున్న విధానాలు ఇవన్నీ మనం ప్రార్థన చేస్తే మనుషులకు విడదలగలుగుతాయి ఖచ్చితంగా అది నమ్ముతాం మనం అనుమ అనుమానమే లేదు కాబట్టి నేను కొలసలు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఉదయం చేసి చూస్తున్నాను మొదటి వస్తుంలో ఏముందంటే నిజంగా మీరు రక్షణ అనుభవం పొంది ఆయనతో పాటు మరణించి అది ఖచ్చితంగా నువ్వు రుచి చూడాల ఆయన మరణ అనుభవం ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు సమాధి చేయబడి ఆయనతో పాటు నువ్వు లేపబడితేనే కానీ నువ్వు ఆకాశవాసీవి కావు సరే మన గ్రూప్లో మనం ఇవన్నీ చెప్తా ఉంటాం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణంలో నువ్వు పాలు పొందితేనే కాని ఆకాశవాసి కాలేవని కాని ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణంలో పాలు పొంది కూడా నువ్వు ఆకాశవాసి కాకపోతే నీకేం లాభం ఎందుకు కారో చూపిస్తుంది దేవుడు అదే వాక్యవనతను మాట్లాడే ఉదయకాలం మొదటి వచ్చిన మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి చెప్పండి ఇప్పుడు అంటే పైన ఏమున్నాయి ఆకాశంలో అవన్నీ ఆత్మీయమైనవి ఎందుకంటే పర్లోకం మీ మధ్యలోనే ఉందంటాడు పర్లోక రాజ్యం మీ మధ్యలోనే ఉందంటాడు కాబట్టి పైనన్న వాటిని వెదగడం అంటే ఏంటంటే ఆత్మీయమైన వాటినే వెదగాల క్రిందున్న వాటిని వెతికితే అవి శారీరకమైనవి భూసంబంధమైనవి ఈ మొదటి మూడు గుంపులు ఎందుకు పడవేయబడ్డాయి క్రింద అంటే తీరుపుకి అవి అక్కడ యోగ్యత పోగొట్టుకున్నాయి అవి పైన వాటిని బెదుగుత లేవు చూడండి పైన ఓరున్నారు ఏసు రావు ఉన్నాడు కదా ఆయన అన్ని నామంల కంటే ఉన్నతమైన నామం కలిగిన వాడుగా పైనన్నది అదా ముఖ్యమైనది దానికి మించిన ఏవి లేవు పైన కాబట్టి పైన మీరు క్రీస్త కూడా లేపబడిన వారైతే ఆయన పైన లేచి వెళ్ళిపోయింది కదా అలా ఆయన లేపబడినప్పుడు నువ్వు కూడా ఎంత పడి లేపబడినప్పుడు ఆయన చూడాలగా నేను ఇంకెక్కడో చూస్తే ఎట్లా అందుకే పైనన్న వాటినే వెదకొడి అంటే అన్ని సమస్తం ఉన్నాడు శిష్యులందరూ మేము ఎక్కడికి పోవాలా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అడిగితే పన్నెండు మంది ఎక్కడికి వెళ్ళగలం ప్రభు సమస్తము మీరే కాబట్టి అన్నీ ఆయననే సమస్తము ఏసు ప్రభులనే ఉన్నాయి కాబట్టి పైనన్న వాటినే వెదకొడి అంటే ఏసుప్రభునే వెదకాల ఆయన మీదనే నీ మనసు పెట్టుకోవాలా దివా రాత్రంలు ఆయన నామాన్నే ధ్యానించాలా ఆ నామంలో అంత శక్తి ఉంది అది మర్మం కదా పాత నిబంధన కాలంలో ఎవరికీ ఆ నామం బయలుపరచబడలేదు అభిషక్తుడు మెస్సయ పుడతాడు ఆయన పేరు ఇట్లా పెట్ దేవుడు నీతుడకు తండ్రి ఏష అడిగిండు కూడా ఎన్ని చెప్పింది కానీ ఆయన రక్షకుడు పేరు చూపించనే పాత నిబంధన భక్తులకు అసలు వాళ్ళకి చూపించాలి ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ ఆశ ఉండే అందుకే వాళ్ళు భీకరమైన ఆయక యొక్క గంభీరమైన దర్శనాలను చూడగలిగారు వాళ్ళు అంటే ఎంత ఆసక్తి ఉండి ఆయన సన్లు కనిపెట్టుకుంటేనే కానీ అటువంటి దర్శనాలు కలిగే ప్రవక్తలకి అయినా కానీ వారికి మర్మంగా పెట్టి మన కాలానికి బయలుపరిచండి దేవుడా నామం కాబట్టి మనల్ని ఎంతగా ప్రేమించిండో చూడండి వాళ్ళకంటే ఎక్కువ ప్రేమించండి ఓ చెప్పాలంటే కాబట్టి పైనన వాటినే వెదకండి అంటే ఆత్మీయమైన విషయాలే వెదకండి బైబిల్లో ఉన్న సత్యాలని వెతకండి అది పైన నుంచి దిగి మన్నా కదా కాబట్టి పైన ఏముంది వెతకండి చూడండి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్షంన ఉన్నాడు అది నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన కుడి అంటే ఏంటనేది రైట్ హ్యాండ్ అంటాం రైట్ హ్యాండ్ అంటే దేవుని శక్తి అన్నట్టు దేవుని శక్తి అక్కడ యేసు ప్రభు దేవుని శక్తి అయి ఉన్నాడని చెప్తుంది అది అర్థం అక్కడ ఇద్దరు కనిపించారు నీకు ఎప్పుడు కూడా బైబిల్ అంతా చూస్తాం ప్రకటన దర్శనం కూడా చూసినాం మనం మొదట జలలో అక్కడ ఒక్కడే ఉంటాడు సింహాసనం మీద కాబట్టి క్రీస్తు దేవుని కుడి పార్శ్వన అంటే ఆయన దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు అన్న విషయం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా కాబట్టి నువ్వు పైన ఎతికి వెతకాలంటే ఏసు ప్రభునే చూస్తూ పోవాల నీ లైఫ్ అంతా అప్పుడే నువ్వు పర్లోక వాసి ఆయనతో పాటు సంభాషించాల నీ మనసు ఎక్కడ పెట్టుకోవాలా రెండో వర్షంలో పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి పెట్టుకోవద్దు ఆయన ఆయన మీద తప్ప భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఆటోమేటిక్గా కింద భూ సంబంధమైన అంతా కదా మరి వాటి మనసు పెట్టుకుంటే నశించిపోయే గుంపులోనే మనం కాబట్టి భూ సంబంధం అన్న వాటి మీద మనసును పెట్టుకున్నప్పుడు ఏలనగా మీరు మృతి పొంది మనం చచ్చిపోయిన వాళ్ళం మనం చనిపోయినాం కాబట్టి మన జీవము క్రీస్తు కూడా దేవుని దాచబడి ఉన్నది అయితే భూ సంబంధమైన వాటిని గురించి కూడా అక్కడ చెప్తున్నాడు పైనన్న వాటి వేయింది భూమి మీద మనం చూసినప్పుడు నాలుగవ చాల మనకు జీవమయ్యున్న క్రీస్తు కాబట్టి జీవించండి ఏశ్రభు మన హృదయంలో మనకు జీవమయ్య క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు చూడండి ఆయన ఆయన ఆయన లోకాలకు వచ్చినప్పుడు పాటు మనం వస్తామంట ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతా పరచబడతామంట మనం కూడా కావున భూమి మీద నున్న ఇప్పుడు చూడండి భూ సంబంధాన్ని ఏందో భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును ఇవి అవయములు అంట ఏంటి అంటే ఏంటంటే చెప్పండి అవయములు అంటే ఏంది మెంబర్స్ అంటాం ఇంగ్లీష్లో మీ శరీరంలోని మెంబర్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాత్రతను దురాశన్ విగ్రహారదయం దాని ఆరున్నాయి ఇక్కడ ఇప్పుడు అర్థమవుతుందా జాలత్వము అపవిత్రత కామాత్రత దురాశ విగ్రహారాధన ధనాపేక్ష అంటే ఆరు ఆరు అంటే మనిషి కదా ఆరవనాడు దేవుడు మనిషిని సృష్టించాడు నిర్మించిండు తయారు చేసేడు కాబట్టి మనిషిలో ఈ గుణగణాలు ఉంటాయి కానీ ఎప్పుడైతే నో రక్షణ అనుభవం వచ్చి ఆయనని వెంబడిస్తుంటావో ఆయన వాక్యాలను వెంబడించడం అంటే అర్థం వీటి మీద నువ్వు విజయం పొందుతావు ఈ ఆరు నీ మీద పని చెయ్యవు వాటిని వి వాటి మీద నువ్వు విజయం పొందితే నువ్వు ఏ స్ప్రోగ్ వైపు చూస్తున్నట్టే చూడండి ఆరో వచ్చనం బూరల తీర్పు ఎవరి మీద ఉంటుంది బూరల తీర్పు వాటి వలన దేవుని ఉగ్రత అవిదేల విధేల మీదికి వచ్చును కాబట్టి గొప్పజనం మీదికి సర్పంల తేళ్ల మీదికి ఎందుకని ఉగ్రత వస్తుంది ఈ ఆరు గుణగణాలు వాళ్ళలో ఉంటాయి కాబట్టి ఆరు ఆరు వందల నంబర్ కూడా మనకు తెలుసు బైబిల్లో ఆరు అంటే మనిషి వాళ్ళే గుణగణాలు ఉంటాయి సర్పంల తేళ్లు గొప్పజనం ఆరు ఆరు ఆరు కాబట్టి అవన్నీ వాటన్నిటి మీద దేవుని ఉగ్రత రాబోతుంది అది గ్యారంటీ అన్నట్టు ఇక్కడ ఆ వాక్యమే హెచ్చరిస్తుంది ఖచ్చితంగా ఈ మూడు గుంపుల మీదికి తీర్పు రాక తప్పదు దేవుని ఉగ్రత కాబట్టి మొదటి బుర్ర మనం అదే చూసినాం రక్తంతో మిళితమైన వడగండును అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడని కాబట్టి ఇవి అంతకుముందు అట్లా లేవు అవి తర్వాత పుట్టినైనుంది అవి ఎప్పుడు పుట్టినై దేవుడు ఆ తీర్పు తీర్మానం చేసుకున్నాక ఆ ధూపార్థిని తీసుకున్నాక ఇంకా ఆరంభం కాబోతుంది తీర్పు అన్న హెచ్చరించడం కొరకు బలిపీఠమైన నిపులతో దానిని నింపినప్పుడు అప్పుడు జరిగింది భూమి మీద పడవేగా ఉరుములు ధనులు మెరుపులు భూకంపములు కలిగింది దాని తర్వాతనే స్టార్ట్ అవుతుంది విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం మనం వీటికి సంబంధించిన ఎన్నిపోయిన వరం అట్టుకునే వరం కూడా మనం ధీర్గా చూసినాం ఈరోజు రెండవ బూరకు సంబంధించిన విషయాలను మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం కాబట్టి రెండవ బూర దేనికి సంబంధించిందో చూడండి రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండు పెద్ద కొండ వంటిది కొండ వంటిదని ఉంది కొండ కాదు అది పెద్ద కొండ వంటిది దేవు ఒకటి సముద్రంలో పడవేయబడి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది భూమి మొదటి బూర ఊదినప్పుడు భూమి జరిగింది రెండో బూర ఊదినప్పుడు సముద్రంలో జరుగుతుంది మూడో బూర ఊదినప్పుడు నదుల మీద జరుగుతుంది కాబట్టి భూమి సముద్రము నదులు ఇట్లా అర్థం చేసుకోవాలి మీరు ఎక్కడ రాసుకున్నప్పుడు నోట్స్ ఆ రీతిగా రాసుకోవాలన్నట్టు ఎందుకంటే ఇది ఒక పరీక్షలాగా ఉంటుంది ఇది ఎందుకు ప్రకటన గ్రంథం అందరూ డైరెక్ట్గా చెప్పలేరు సున్యాసంగా అంటే పరీక్షకు సిద్ధపడినట్లు చదవరు అధ్యాయాలు ఏదో ఆండ్రాయిడ్ యాప్ ఐఫోన్ యాప్ ఓపెన్ చేసుకుని ఫటాఫటా చదివచ్చు కానీ ఇది అట్లా కాదు అందుకే ఇది చదివేటవాడు ధన్యుడు అని దీన్ని మరి చేసిన మరీ ధన్యుడు దీన్ని పాటించేటవాడు అతిగా ధన్యుడు కాబట్టి రెండవ దూత బూర అగ్ని చేత కాబట్టి మొదటి దాంట్లో కూడా అగ్నిగా అనిపిస్తుంది రెండవ రెండవ బుర్రలో కూడా అగ్నిగా అనిపిస్తుంది తర్వాత చూడండి మూడవ దూత తో పదవ మూడవ దూత బూర దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఇక్కడ కూడా మంట ఉంది ప్రతి దాంట్లో అగ్ని ఉంది ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి వీటిని మనం గ్రహించాలా ఏది సర్పము ఏది తేలు ఏది గొప్ప అక్కడే ఉంది జ్ఞానం కాదు దేవుడిని అనుగ్రహించాల కాబట్టి పెద్ద కొండ పోయిన వారం నేను అది దీర్ఘంగా చూపించిన అగ్ని మండుచున్న పెద్ద కొండ ఎక్కడ పడింది సముద్రంలో పడింది వేయబడింది అంటే ఎక్కడి నుంచి వేయబడింది సముద్రంలో పడాలంటే పైనుంచే పడాలి అది కాబట్టి ఈ కొండ పైనుంచి పడుతుంది సాధారణంగా కొండలు కిందనే ఉంటాయి కదా కొండ కిందనే ఉంటుంది కానీ పైనుంచి ఎట్ట పడవేయ పడుతుంది అంటే అది పైన ఉన్న కొండ అన్నట్టు బద్యా గ్రంథాలు మనం అది ఆ కొండలు పైన ఉంటాయి కొండ సందులలో జీవించేవాడు ఏశావు సంతతి యదోమి ఇల్లు కాబట్టి కొండ అన్నప్పుడు ఎప్పుడు ఆరాధనా స్థలానికి సాదృశ్యం సముద్రము అంటే కూడా చర్చికి సాదృశ్యం కాబట్టి చర్చి ప్రపంచాత్మకంగా ఉన్నది అదే సముద్రం సంఘము ప్రపంచాత్మకంగా ఉన్నదాన్ని సముద్రం అంటాం సముద్రంలో పెద్ద కొండ వంటిది ఉన్నది అన్న విషయం కూడా జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఇది మండుతున్నది అన్నట్టు కొండ కాబట్టి ఈ పెద్ద కొండ మండుచున్న కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను కాబట్టి మళ్ళా రక్తం ఇక్కడ మూడవ భాగం చూడండి చర్చ్ అనేది మూడు భాగాలుగా విభజింపబడింది అనేది మనం ఎన్నిసార్లు చూసినాము రెఫరెన్సెస్తో పాటు ఇర్మియా గ్రంథములో చూస్తున్నాము దాని తర్వాత జకరే గ్రంథంలో చూసినాము ఏహెచ్కేలాయుదవద్యాలు చూసినాము ప్రకటన ఎన్నో ఉన్నాయి మన ప్రభు చూపించిన ఉపమానాలలో ఎన్నో ఉన్నాయి ఈ ముగ్గుంపుల గురించి నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటుంది నేను ఏదైనా చూసినాం నిన్న మధ్యాహ్నం దాసులు బయట ఉంటారు వాళ్ళు ఎప్పుడు గోధుమలు గొప్పజనం సాదృశ్యం గురుగులు సర్పంలో తేళ్ళకు సాదృశ్యం దాసులు ఎప్పుడు బయట వాళ్ళు పొలం పొలానికి పని చేస్తారు సేద్యం చేస్తారు నీళ్లు పెడతారు దున్నుతారు కలుపు మొక్కలు తీస్తారు పంటకి నీళ్లు ఉన్నాయా లేవా సూర్యష్మిత అవుతుందా లేదా పురుగులు పడుతున్నాయా లేవా ఇవన్నీ గమనించేటోళ్ళు వాళ్ళ దాసులు బయట ఉంటావు అన్ని విధాల బోధలు నేర్చుకోవాలి కాబట్టి చెప్పండి నిజంగా మీరు ఆకాశ మీరు క్రీస్తో లేపబడిన వారైతే పైన విషయాలు జనించకుండా భూ సంబంధమైన విషయాలు జనిస్తారే మరి భూ సంబంధమైన విషయాలు జనిస్తే నువ్వు లక్ష ఉన్నట్టు చెప్పుకుంటున్నాం పైకి కానీ ఈర్ష కుల్ కుట్ర ద్వేషము ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పుకోవడం ఇవన్నీ భూసంబంధులకు సంబంధించిన గుణగణాలు కావా అవి మనకు ఉండద్దు ముఖ్యంగా దుష్టశక్తులు ఏం చేస్తాయంటే ఎవరైతే సత్యంకి దగ్గర అవుతున్నాడో సత్యాన్ని అన్వేషిస్తున్నాడో వాడిని విడగొట్టికే చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఒక్కసారి నీకు సత్యం నీ హృదయాన్ని నాటుకుందనుకో ఇంకా వాడి పనే అయిపోయిందనట్టు వాడి మీద నీకు అధికారం వచ్చేసినట్లు వాక్యాల నీ సత్యాన్ని ఏ రోజు నువ్వు గమనిస్తా గ్రహిస్తావో ఆ రోజు నుంచి వాడి మీద నువ్వు సంపూర్ణంగా శక్తిని పొందుకున్నట్లే శత్రు బలవంతటి మీద నీకు అధికారం పొందుకున్నట్లే నీకు సత్యము అనుగ్రహింపబడని లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసి నేను భూ సంబంధుల్లాగానే తయారు చేస్తూ ఉంటాడు బ్రదర్స్ బ్రదర్స్కి సిస్టర్స్కి సిస్టర్స్కి సిస్టర్స్కి బ్రదర్స్కి బ్రదర్స్కి సిస్టర్స్కి విభేదాలు కల్పిస్తూ ఉంటాడు సంఘాలలో చిచ్చులు పెడుతూ చిచ్చు పెట్టే కొండ ఇది అది నేను మీకు చూపిస్తాను చూడండి ఈ కొండ చిచ్చు పెడుతుందంట చూడండి ఒకసారి ఈ గొప్ప కొండ వంటిది సంపూర్ణంగా సంఘానికి సాదృశ్యం అది మండు చిన్న కొండ వంటిది అన్నాడు కదా అయితే నేను పోయిన వరని మీకు నేను ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయంలో పదహారవ వచనంలో ఇది మోసపుచ్చు కొండ అని కూడా ఉంది అక్కడ చూడండి ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము పదహారవ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం నీవు భీకరుడవు కొండ సందులు నివసించువాడా పర్వత శిఖరమును స్వాధీన పరుచుకొనివాడా నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చాను ఇది మోసపోయిందన్నటి కొండ గర్వంతో కూడిన కొండ నీవు పక్షిరాజు వాళ్ళే నీ గూటిని ఉన్నత స్థలంలో కట్టుకొని విన్నావు కాబట్టి కొండ అనేది ఉన్నత స్థలంలో ఉంటుంది అన్నట్టు అంటే పైన ఎక్కడ ఉంటుంది ఆ అక్కడి నుండి నేను క్రింద పడదరు ఇప్పుడు రెండవ బూరకి ఇది పడిపోతుంది ఇది ఏదోకి సాదృశ్యం మండుచున్న కొండ ఏదోకి సాదృశ్యం అని చెప్తుండడు కానీ మనకు తెలుసు అవి అన్ని గుంపులు కలిసి ఉంటాయి కాబట్టి అదే అధ్యాయం అదే పుస్తకంలో యాభై ఒకటో అధ్యాయంలో ఈ కొండకు సంబంధించిన విషయాలు మరి విశదీకరించబడ్డాయి అది పోయిన వరకు నేను చూపించినాను ఇరవై అధ్యాయం ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ఇరవై ఐదవ వచనం సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా కాబట్టి ఈ కొండ పడితే మొత్తం నాశనమే అనట్ సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా కాబట్టి నాశనము అన్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోలేదంటే ఇంగ్లీష్లో డెస్ట్రాయింగ్ అని ఉంది డెస్ట్రాయింగ్ బౌంటైన్ అని కాబట్టి నాశనము ఎప్పుడు తట్టస్థిస్తుంది తెలుసా మొత్తం కూలిపోతేనే కూలిపోతే నాశనం కొంచెం బాగుంటే కొంత జీవం ఉన్నట్టు ప్రాణం ఉందన్నట్టు మొత్తం ప్రాణం పోయింది అనుకో కులిపోయిన శవంతో పోల్చబడింది డెస్ట్రాయింగ్ అంటే శవంతో అంటే నశించిపోతున్న దాంతో పోల్చబడింది కులిపోయిన దాంతో పోల్చబడింది అవన్నీ జైమ్స్రాంగ్ నెంబర్స్ నేను చూసినాను అవన్నీ దీర్ఘంగా మీరు అవి నేర్చుకోవాలి జైమ్స్రాంగ్ నంబర్స్ని చదవడం నేర్చుకుంటే మీకు ఇవి సునాయాసం ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు విరోధిని ఇదే యహోవ వాక్ నేను నీ మీదికి నా చెయ్యి చాపి ఎక్కడి పడేస్తా శిలల పై నుండి నిన్ను క్రిందికి దొర్లించేదను అంటే ఎంతో పైన ఉంది అది పర్వతం దాన్ని క్రిందికి దొరిలించేదని అదే రెండో బూరకు సంబంధించిన బోధ ఎవరు దోళేస్తున్నారు దేవుడే తన చెయ్యి చాపి శిలపై నుండి నిన్ను క్రిందికి దొరిలించదును తర్వాత చూడండి చిచ్చు పెట్టిన కొండవలే ఉండజేయదును ఇది నేను చాలా చెప్తున్నా మీకు ఈరోజు చిచ్చు పెట్టే కొండవలే తయారు చేస్తాడు దేవుడు ఎప్పుడైతే నువ్వు భూనివాసి లాగా ఉంటావో చిచ్చులు పెడతా ఉంటారు బ్రదర్స్కి బ్రదర్స్కి సిస్టర్స్కి సిస్టర్స్కి సిస్టర్స్కి బ్రదర్స్కి చర్చిలకి పాస్టర్లకి పాస్టర్లకి పాస్టర్ అమ్మలకి పాస్టర్ అమ్మలకి పాస్టర్ అమ్మలకి పాస్టర్లకి సంఘస్తులకి పాస్టర్లకి అంతా చిచ్చలు మన ఇక్కడ తెలంగాణ భాషలు చెప్తారు పుల్లలు పెడుతున్నారు అంటారు అంటే ఎట్లా ఎట్లా వస్తుందంటే ఆ బ్రదర్ అట్లా బ్రదర్ ఈ బ్రదర్ ఇట్లా బ్రదర్ ఆ బ్రదర్ ఇట్లాంటి బ్రదర్ ఈ బ్రదర్ అట్లాంటి బ్రదర్ ఆ సిస్టర్ ఇట్లా బ్రదర్ ఈ సిస్టర్ ఇట్లా బ్రదర్ చెప్పండి ఇటువంటి సంభాషణ మీలో ఉందా మీలో ఉంటే ఖచ్చితంగా మీరు భూనివాసలే ఇప్పుడు మీరే సాక్షులు ఎంతోమందితో నేను సంభాషిస్తుంటాను ఎవరి గురించి కూడా నేను నెగిటివ్గా మాట్లాడాను ఎవరి పేర్లు కూడా తీసుకొని మంది సంఘస్థలు ఎంతమంది బోధకులు ఉంటాను ఎవ్వరి గురించి తప్పు చెప్పాను వాళ్ళ గుణగణాలు అర్థం చేసుకుంటాను కానీ వాళ్ళ గురించి నేను నేరాలు మోపాను చిచ్చలు పెట్టాను మొహం మీద డైరెక్ట్ చెప్పేస్తాను అంటే పొలైట్గానే చెప్తాను కఠినంగా చెప్పాను ప్రేమతో చెప్తాను కాబట్టి అటువంటి కొండ అన్నట్టు వీళ్ళు ఎవరు ఈ గొప్ప జనము సర్పండు తేళ్ళు చిచ్చలు పెట్టుకుంటారు ఒకరికి ఒకరికి సాడీలు చెప్పుకుంటుంటారు ఒకరి మీద ఒకరికి నెగిటివ్ టాక్ పలాని బ్రదర్ ఎట్లా బ్రదర్ ఆయన ఎట్లా బ్రదర్ హిస్టర్ అట్లా బ్రదర్ ఇవన్నీ చిచ్చలు అన్నట్టు కాబట్టి నీలో ఈ గుణాలు ఉంటే మటుకు నువ్వు పైనన్న వాటిని చూస్తలేవు భూ సంబంధన వాటినే నీ మనసు పెట్టుకున్నావు నువ్వు ఖచ్చితంగా నశించిపోతున్న పర్వతంవే అంతకంటే తేటగా ఇంకేం చెప్పాలా ఇది మొత్తం కాలిపోద్ది అంటు నేను దాన్ని దొరలిస్తా అంటున్నాడు నిర్మే గ్రంథలు చూసినట్లు దేవుడు స్వయన తన చేతులతోనే దాన్ని దొరలిస్తా అంటున్నాడు చిచ్చు పెట్టిన కొండవల్ని నేను శాశ్వతంగా ఉండజేస్తాను ఇంకా నువ్వు మారవు ఇరవై అరవ చివరి భాగం నువ్వు చివ చిరకాలము పాడయ్యుందువు చిరకాలం ఏం చెప్పండి శాశ్వతం కదా శాశ్వతంగా పాడై ఉంటాం అని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి జేమ్స్ రామ్ నంబర్స్ చూస్తాం మనము ఎనిమిదవ వచనం చూడండి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం రెండవ దూత బూర అగ్నిచేత మండు పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడవేయబడను కాబట్టి సముద్రం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం బోధ పోయిన వరం నేను చూపించిన క్లుప్తంగా సముద్రము లో పడవే పడడం వల్ల ఏమైంది మూడో భాగం అంతా రక్తమయమైంది థర్డ్ పార్ట్ కాబట్టి సముద్రము అనేది ప్రపంచాత్మకంగా సంఘానికి సాదృశ్యం అది నేను వారం జేమ్స్ నంబర్స్ ప్రకారంగా సముద్రము అంటే సి ఇంగ్లీష్లో సి అంటే ట్వంటీ ఫ్రమ్ రూట్ ట్వంటీ ఫైవ్ C 2281 from 251 C 251 అంటే సాల్ట్ అనుంది లేక ఉప్పు అనుంది కాబట్టి ప్రతి అర్పణ ఉప్పుతో కాల్పబడి ఉంటుంది ప్రతి బలి అర్పణ ఉప్పుతో దాని తర్వాత ప్రతి బలి అది తెలుగులో ఆ రీతిగా లేదా మీకు ఎన్నిసార్లు చూపించిన మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో లేదు అట్లా ఎంత ప్రయత్నించినా అది అర్థం కాలేదు ఆ రీతిగా చూడండి తొమ్మిదవ అధ్యాయం మార్కు సువార్త అధ్యాయము నలభై వచనం ప్రతివానికి ఉప్పు సారము అగ్ని చెప్పండి అగ్ని వల్ల కలుగుతుందంట అంటే సముద్రపు నీళ్ళు ఎట్లా ఉప్పు అయితే చెప్పండి ఎండకి ఎండతనే కదా కాబట్టి అగ్ని లేకుండా ఉప్పుకు సారం రాదంట అందుకని వాళ్ళు పాత కాలంలో ఉప్పుని బలి అర్పించారు ఉప్పుతో పాటు బలి పశువుని అయితే తెలుగు బైబుల్లో లేనిది ఆ ఇంగ్లీష్ బైబుల్లో మనం చూస్తున్నాం ఏమనుందంటే ఎవ్రీ వన్ షాల్ బీ సాల్టెడ్ విత్ ఫైర్ ప్రతి ఒక్కరూ ఉప్పు చేత దహించబడతారు లేక దహి అగ్నిచేత ఉప్పుగా మార్చబడతారు అది పాయింట్ ప్రతి ఒక్కడు అగ్నిచేత ఉప్పుగా మార్చబడతాడు తర్వాత ఎవ్రీ సాక్రిఫైస్ షాల్ బీ సాల్టెడ్ విత్ సాల్ట్ అంటే ప్రతి బలి ఉప్పు చేత సారవంతం చేయబడుతుంది కాబట్టి సముద్రము అంటే ఉప్పుతో పోల్చండి దేవుడు కాబట్టి ఈ ఉప్పు మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం నువ్వు ఈ లోకంలో ఉప్పులాగా ఉండాలనేది వాక్యం చెప్తుంది కదా మనం ఈ లోకానికి ఉప్పు ఉప్పు వంటి నిసారం అయితే పనికిరామన్నట్టు నువ్వు నిసారం అయితే నీకు సారం ఎట్లా వస్తుంది అగ్ని అక్కడ ఉంది కూడా యాభయ వచనంలో మీలో మీరు ఉప్పు సారం గల వారే ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడని చెప్పాను చెప్పండి చిచ్చు పెట్టే ఆ పర్వతానికి ఇది అప్ అప్పు భిన్నంగా ఉంది కదా బోధ చిచ్చలు పెడితే సమాధానం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇది అది ఒకరికొకరికి చిచ్చలు పెట్టుకుంటే సమాధానం పెట్టుంటుంది హృదయం అంతా వేదనతో ఉంటుంది సమాధానం ఎక్కడుంటుంది చిచ్చలు పెట్టేటప్పుడు కాబట్టి వీళ్ళు చిచ్చలు పెట్టే సమా పర్వతంలాగా దేవుడు పెడతా అంటాడు వాళ్ళలో సమాధానం ఉండదు కానీ నువ్వు సారము పొందుకుంటేనే సమాధాన పరచగలవు అన్న విషయాన్ని ఈ వాక్యానికి హెచ్చరిస్తుంది మనకి తర్వాత ఇర్మియా గ్రంథంలో మనం తిరిగి యాభై అధ్యాయానికి వెళ్తున్నాం ఇర్మియా గ్రంథము యాభై ఒకటో ఈ సముద్రానికి ఉప్పుకు సంబంధించిన విషయం నలభై రెండవ వచ్చిన చూడండి యాభై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచ్చంలో ఏముందంటే సముద్రము బబులోని మీదికి వచ్చాను ఆమె దాని తరంగల ధ్వనిలో ధ్వనితో నిండుకొనేను దాని తర్వాత దాని పట్టణంలో పాడగను ఎండిన భూమి గాను అరణం గాను నిర్మానుషమైన మనుషులే ఉండరు ఏ నరును దాని మీద ప్రయాణం చెయ్యడు అందుకే చచ్చిపోయినవాడు ఎట్లా నడుస్తాడు కాబట్టి సముద్రము బొబులోని మీదికి వచ్చేను వచ్చును కాదు వచ్చేను ఆల్రెడీ అది అయిపోయింది కాబట్టి ఇవన్నీ చిహ్నాలు క్రైస్తవ సంఘానికే సాదృశ్యాన్ని బైబుల్ అంతా క్రైస్తవ సంఘం కొరకు రాయబడింది అండ్ల కాదు అందుకే నువ్వు బైబుల్ ఎక్కువ చదువుకోవాల నువ్వు క్రైస్తవైతే సముద్రము బొబ్బులోని మీదికి వచ్చాను ఆమె దాని తరంగముల మధ్య అంటే అవి ఏమంటారు తరంగాలు అంటే వేవ్స్ అంటారు కదా తరంగంలో ధ్వనితో నిండుకొని నువ్వు అంటే మొత్తం అలజడి అన్నట్టు సముద్రం మీద శబ్దాలు ఎట్లుంటాయి తుఫాన్ లాగుట్టాయి ఉపద్రవం అంటే అట్లనే ఉంటుంది భయంకరమైనది పిచ్చి పిచ్చి అరుసుకుంటూ ఉంటారు ఏం జరుగుతుందో అయ్యోమయ స్థితి అన్నట్టు కాబట్టి బబులోని మీదికి సముద్రము వచ్చిందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది వాక్యం అందువలన ఏం జరిగిందో చూడండి ఎనిమిదవ వచనం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అందువలన ఆ కొండ సముద్రంలో పడవేయబడ్డప్పుడంటే గొప్ప జనము ఏం జరగబోతుంది వాళ్ళకి మండు చిన్న పెద్ద కొండ అందువలన సముద్రంలో మూడవ భాగము రక్త మాయను రక్తం కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఈ చిచ్చుల పెట్టు లేక కుళ్ళిపోయిన ఈ యొక్క మంట కొండ చిచ్చుల పెట్టు కొండ మోసపోయిన కొండ మోసపరచు కొండ ఎన్ని పేర్లు నైందాక చూసినాం మనం అది పడవేయబడ్డప్పుడు సముద్రంలో మూడవ భాగం అంటే గొప్పజనం సముద్రంలో మూడవ భాగం రెండు మూడ్లు సర్పములు తేళ్ళు మూడవ భాగం గొప్పజనం మూడవ భాగం అంతా సముద్రంలో రక్తమాయను ఎట్లా అది నేను ఛాన్సాలు చూపించినాం మీకు పదిహేడవ అధ్యాయం ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో అది మనం చూస్తాం ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరవ వచనంలో మరియు ఆ స్త్రీ పరిశుద్ధ రక్తం చేతను ఏసు యొక్క రక్తం చేతను బత్తిలు ఎడుట చూచి తిని కాబట్టి ఎవరు నేను చూపించిన ఈ స్త్రీనే మతపరమైన క్రైస్తవ జీవితం కొండ మతపరమైన క్రైస్తవ జీవితం సముద్రము మతపరమైన జీవితం అన్నీ అక్కడే జరుగుతున్నాయి అన్ని చర్చలనే జరుగుతున్నాయి గొప్ప జనము అక్కడే వస్తున్నారు అందర అక్కడే పోతున్నారు హతసాక్షులు అక్కడే చూస్తున్నారు వ్యతిరేకించే వాళ్ళు హతసాక్షులు అన్నట్టు వాళ్ళు చివరికి సత్యాన్ని గ్రహించి వ్యతిరేకిస్తారు వాళ్ళు హతసాక్షులు అవుతారు మాఫ్ సమీక్ష ఇది ఉంది ఇదంతా చర్చలు జరుగుతుంది నేను విన్నదొకటి చూస్తుంది ఒకటి చర్చలు ఎట్లా ఇదంతా ఆయన దాన్ని బట్టి ఆశ్చర్యపోతున్నాడు కాబట్టి ఇదంతా అక్కడనే జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు చూసినాం ముఖ్యంగా అది ఏహెచ్కేలు గ్రంథంలో మనం దీర్ఘంగా ఒకసారి ధ్యానించినాం చూడండి ఏహెచ్కేలు గ్రంథము ఇరవై ఎహెచ్కేలు ఇరవై నిర్మియ విలాప వాక్యములు ఏహెచ్కేలు గ్రంథం ఏహెచ్కేల గ్రంథము ఇరవై అధ్యాయం మనకు తెలుసు ఈ అధ్యాయం దేనికి సంబంధించిందో ఏహెచ్కేలు గ్రంథము ఇరవై అధ్యాయము ఇది సైతానికి సంబంధించిన బోధ అది వచనంలో ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో నిన్ను పాతలంలో పడవేతురు ఎవరు బాగా అర్థం చేసుకోండి సముద్రంలో మునిగి చచ్చిన వారి వాళ్ళేనే నీవు చత్తువు కాబట్టి మూడో భాగము సముద్రం రక్తమాయం ఎందుకైంది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు సముద్రంలో మునిగి చచ్చిన వారి వల్లే నీవు చత్తువు కాబట్టి మూడో భాగం అంతా రీతిగా చనిపోతుందనేది మనకు అక్కడ చూపిస్తున్నాడు తర్వాత ప్రకణ గ్రంథము ఎనిమిదో అధ్యాయము అక్కడ మనం చూస్తున్నాం తొమ్మిదవ వచనంలో అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను తర్వాత చూడండి తొమ్మిదవ వచ్చినం సముద్రంలోని ప్రాణము గల మూడవ భాగము చచ్చెను కాబట్టి ఇవన్నీ మూడవ భాగం అన్నప్పుడంతా సాదృశ్యం సముద్రంలో మూడవ భాగము రక్తమాయను దాని తర్వాత సముద్రంలోని ప్రాణము గల మూడవ భాగము చచ్చెను తర్వాత ఓడలలో మూడవ భాగము నాశనమాయను ఇవి మూడు మూడు మూడు అయ్యో అయ్యో అయ్యో శ్రమ శ్రమ శ్రమ దానికి సంబంధించిన కూడా చూసినాం గతంలో కాబట్టి సముద్రంలో మూడో భాగము ప్రాణం గల మూడో భాగము ఓడలో మూడో భాగము ప్రతిదీ మూడు మూడు మూడు కనిపిస్తుంది మూడవ దినం జరిగేది చివరి వార్ని అన్నట్టు మూడంటే అదే ఏడవ అధ్యాయంలో ఏడవ వచ్చిన కూడా చూసినాం మొదటి మూడో భాగం కాలిపోయాను చెట్లలో మూడో భాగం కాలిపోయాను పచ్చగడ్డంతి కాలిపోయాను అన్నీ కనిపిస్తుంటాయి తేటగా మూడు మూడు మూడు అన్ని కాబట్టి ప్రాణం సముద్రంలోని సముద్రంలో మూడో భాగము రక్తం సముద్రంలోని ప్రాణం గల జంతువులలో మూడో భాగం చచ్చను ఊడలలో మూడో భాగము నాశనమాయను తొమ్మిదో వర్షానికి అక్కడ అది ముగిస్తుంది అన్నట్టు కాబట్టి అన్ని మూడు మూడు మూడు జీవం ప్రాణం గల వాటి అన్నిలో మూడో భాగం చచ్చను అప్పటికన్నా ప్రాణం ఉండే కనీసం ఏసుని నమ్ముకొని ఆయన కొరకు జీవించకపోతే ఏమీ ప్రాణం పోతుంది ఇవి మనం ఈ మూడవ భాగాలన్నిటికి సంబంధించిన ఎన్నిసార్లు మనం దీర్ఘంగా ధ్యానించడం కూడా కొన్ని సంవత్సరాల క్రితము ముఖ్యంగా హబక్కుక్ గ్రంథంలో ఆ క్లూ ఇచ్చండు దేవుడు మనకి హబకుక్ గ్రంథంలో మనుషులని ఎట్లా ఎట్లా తయారు చేసిండు దేవుడు యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ వాళ్ళని మానవ హృదయం కలిగి ఉండండి అంటే వాళ్ళు చేసినారు చిన్న ప్రవక్తల గ్రంథాలలో మనం చూసినాం చాలా కాలం క్రిందట హబక్కుక్ హెచ్కే అంటారు లో హబక్కు మొదటి అధ్యాయం హబక్కుక్ మొదటి అధ్యాయం పద్నాలుగ వచ్చిన మనం చూస్తున్నాం ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసి తివి ఇప్పుడు అర్థమవుతుంద మీ నరులను దేంతో సమానంగా చేసిండు ఏలిక లేని చేపలతోనూ వాటికి ఏలిక లేడు ఏలిక అంటే ఎవరు చెప్పంటే లీడర్ కదా గొర్రెలకి కాపరి లేకపోయాయి చివరికి చేపలకి ఏలిక లేకపోయా ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేసి కాబట్టి సముద్రంలో ఉండే ఈ యొక్క జీవ జీవులు ఎండగజీసినట్లు మనం ప్రకణ గ్రంథం ఎనిమిదవ ధ్యాయంలో వచనంలో ముఖ్యంగా ఎనిమిదవ ధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇవన్నీ దేవుడే వాళ్ళని సమానంగా చేశాడు వాటితో అంటే మనుషులనే ఆ జీవరాశులతో పోల్చిండు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది తొమ్మిదవ శాంత ఓడలలో మూడో భాగము నశించాను ఓడలు షిప్స్ అంటాం ఇంగ్లీష్లో షిప్స్ అంటే జేమ్షాంగ్ నంబర్స్లో ఫోర్ వన్ ఫ్రమ్ ఫోర్ షిప్స్ అంటే ఏ సెయిలర్ అంటే నావికుడు లేక పెద్ద ఓడ అని అర్థం తర్వాత 4126 probably a form of 4150 than ardhu meaning ante 4150 lemundante through the idea of plunging through the water our sail kabatti 4150 lemundante to plunge ante ade emundante jaimshnagars lo launder clothing anundi or wash anundi ante laundry at rajesh kumar road le med untade laundry shops అంటే బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తారు వాళ్ళు లాండ్రీ షాప్స్ ఉంటారు వాటికి కాబట్టి షిప్స్ అన్నీ మునిగిపోతున్నాయి నీళ్ళల్లో అంటే జేమ్సాంగ్ నంబర్స్లో ఫోర్ వన్ ఏమంటుందంటే ఇవన్నీ నీళ్ళలో మునిగి కడగబడుతున్నాయి నా విషాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మూడో భాగం గొప్ప జనం అంతా కడగబడుతున్నారు వాళ్ళు మునిగిపోతున్నారు నీళ్ళల్లో ఫోర్ వన్ ఏముందంటే jamesa numbers 4133 lo to fill specially to fulfill time accomplished full come furnish ante oka kalamu sampurti ayyanta varuku idi jarugutadi anna vishayam gyaapam chestunnaru villandaru munigi pothar nila lamuni akkada kadaga padtar ships anni nashtam gaavadam ante ardham eyindante upajanaliki sadashyam pala sampadanaki sadashyam ayanni pogurtukuntaru shipslku etli mulugutey cheppandi తుఫాన్ వచ్చేటప్పుడు షిప్స్ బరువు ఉంటే మునుగుతాయి అందుకే తేలిక చేయడానికి లోపల అన్నీ బయటపడేస్తూ ఉంటారు పెద్ద పెద్ద గోధుమల సంచులు ఉంటాయి విలువగల ఆహారపు అప్పు ఉంటాయి బంగారం ఉంటుంది ఎన్నెన్నో విలువగల వస్తువులు ఉంటాయి ఒక తర్వాత ఒకటి ఫస్ట్ ఏదో పడేలా చూస్తారు గోధుమలు పడేస్తారు దాని తర్వాత మొక్కజొన్న పడేస్తారు సంచులు అట్లన్నీ రకరకాల చేసి ఉంటారు లైట్ అవ్వటానికి అప్పటికీ లైట్ కాకపోతే చివరికి ధనాన్ని పడేస్తారు బంగారం పడేస్తారు అన్నీ పడేస్తారు తప్పించుకుంటే తప్పించుకుంటారు లేకుంటే వాటితో పాటు మునిగిపోతారు అన్నట్టు వీళ్ళందరూ అట్లా మునుగుతున్నారు అని జేమ్ షాంగ్ నంబర్స్ చెప్తున్నాయి మనకి కాబట్టి లాండ్రింగ్ క్లోత్ అంటే బట్టలు నీళ్ళ లేస్తే ఎట్లా మునిగిపోతాయో ఉతకకముందు అట్లా వీళ్ళందరూ మునుగుతారు షిప్స్ మునిగిపోతాయి గొప్ప జనం మునిగిపోతారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళందరూ మునిగి ఏం జరుగుతుంది వీళ్ళకి అదే మనం కొంతకాలం కిందట కూడా చూసినాము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో వీళ్ళందరూ ఎవరు అని దూత అడుగుతుండ ఒక మనిషి అడుగుతుండనని యోహాను భక్తుణ్ణి తొమ్మిదవ వర్షాలు చూస్తాం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో అటు తరత ఇదిగో ప్రతి జనంలో ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి మూడు కూడా ప్రతి జనము ప్రతి వంశము ప్రజ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ కరెక్ట్ మూడు ఉన్నాయి అక్కడ ప్రతి ప్రజల నుండి ప్రతి వంశం నుండి ప్రజల నుండియో ఆయా భాషలు మాట్లాడే వచ్చి ఎవరినూ లెక్కింపజడిని గొప్ప సమూహం సింహాసనాశుడైన మా దేవునికి గొడపలికి మా రక్షణ స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పేది చివరికి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు పదమూడవలు పెద్దలలో ఒకరు తెల్లని వస్త్రంలో ధరించుకుని వీరెవరు ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొరపిల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని రీ మనకి లాండ్రింగ్ క్లోత్స్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరూ గొరపిల రక్తంలో వాళ్ళ వస్త్రాలను ఉతుక్కొని అప్పుడు తెల్లవి చేసుకున్నారన్న విషయాన్ని వీళ్ళకందరికీ అప్పుడు తెల్లని వస్త్రములు ఇవ్వబడ్డాయని కూడా మనము పదమూడు పద్నాలుగు వర్షాలలో చూస్తున్నాం చూడండి ఒకసారి అదే అధ్యాయంలో అది తెల్లని వస్త్రాలు ధరించుకొని వాళ్ళు సింహాసనం దేవుని సింహాసనం ఎదుట ఎదుట ఉండి రాత్రిని మగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించున్నారు సింహాసన అసలు వాడు తానే తన గుడారమ్మ వారి మీద కప్పును వీళ్ళందరూ శ్రమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారైనా సార్ వచ్చి ఇక్కడ పదిహేడవ వచనంలో వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందు తుడిచి వేయను అంతవరకు ఏడుస్తా ఉన్నారు వారు ఇంత నష్టపోయి అన్న విషయాన్ని తర్వాత కాలము సంపూర్తి అన్న అంశం గురించి మనం అక్కడ చూస్తాము యుకాసు వార్త అధ్యాయము ఇరవై మూడు ఇరవై కాలము సంపూర్తి కావాల్సిన విషయం ఇది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతాయి బ్రదర్ ఇవన్నీ అని చాలామంది కాలం సంపూర్తి అవి ఎప్పుడు సంపూర్తి అవుతున్నారు ఇవన్నీ ఇంకా కాలం బ్రదర్ ఎన్ని రోజుల నుంచి వింటున్నాం ఈ వాక్యాన్ని కాలముల సమయంలో ఆయన ఆధీనంలో నా ఆధీనంలో లేవు డూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ అన్యజనుల కాలాలు సంపూర్ణం కావాలనుంది ఇరవై వచనం వారు కత్తి వాత సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు అన్యజనుల కాలములు సంపూర్ణ ఎరుసలేము అన్యజనుల చేత తొక్కబడును ఎరుసలేమంటే గొప్ప జనం సాదృశ్యం అన్యజనులంటే తేళ్ళు సర్పాలు అన్యజనుల చేత ఎరుసలేము తొక్కబడుతుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటాడు ఎప్పటి వరకు వాళ్ళ టైం కంప్లీట్ కావాలా ఫస్ట్ సర్పంలో తేళ్ళు వాళ్ళ పనులు ముగించుకోవాలా దాని తర్వాతనే అయితే మనం ఆ యొక్క గొడవపిల్ల విందుకు సంబంధించిన విషయాలు జ్ఞానించినప్పుడు కూడా మత్స్సు వార్తలో ఒక విషయాన్ని నేను మీకు చూపించిన గతంలో ఇవన్నీ తిరిగి మన దగ్గరికి వస్తున్నాయి ఎందుకంటే ఇవన్నీ ఒక నాలుగు సంవత్సరాల క్రితం దీర్ఘంగా చూసినాయి ఈ వాక్యాలు కొంతమందికి కొరతగా ఉంటాయి ఎందుకంటే అప్పట్లో వాళ్ళు వీటిని ధ్యానించలేకపోయినారు బైబుల్ స్ట్రైల్లో పాలు పొందలేకపోయినారు కాబట్టి వాళ్ళు చూడలేదు కానీ చాలా కొంతమందికి వెళ్ళిన అడ్వాన్స్ ఇవన్నీ బయలుపరచబడ్డాయి కొంత కొన్ని కొంతమందికి ఇప్పుడు కొరతగా బయలుపరచబడుతున్నాయి అంతే తేడా ఇరవై అధ్యాయం మత్స వార్త ఇరవై అధ్యాయము తొమ్మిదవ వర్షంలో వీళ్ళందరూ దేవుని సన్నిధి కీరితిగా పోగు చేయబడతారు అనేది ఉంది అక్కడ చూడండి గొప్ప జనము తొమ్మిది వర్షాలు కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడి వారిని అందరినీ విందుకు పిలుగుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గంలోకి పోయి దాసులు అంటే గొప్ప లక్ష నలభై నాలుగు వేల మంది రాజమార్గంలోకి పోయి చెడ్డవారిని తమకు కనబడిన వారిని పోగు చేసేది కనుక విందుకు వచ్చిన వారితో పెండి శాలను కాబట్టి వీళ్ళంతా విందుకు వారు అంటే ఇంగ్లీష్ లో గెస్ట్ అంటాం ఫిల్డ్ విత్ గెస్ట్స్ అని అక్కడ ఫర్నిష్డ్ విత్ గెస్ట్స్ అని గెస్ట్ అని పదవచనంలో ఫర్నిష్డ్ విత్ గెస్ట్ అంటే విందు చాల విందుకు పిలవబడ్డ అంటే వీళ్ళు చుట్టాలన్నట్టు గెస్ట్ వీళ్ళతో నింపబడింది అన్నట్టు చివరికి గొప్ప జనం దేవుని సన్నిధికి గెస్ట్ల వస్తున్నారు వీళ్ళు కూడా పెళ్లి కుమార్తెలాగా వస్తారు చివ్వరికి కానీ గది తలుపులు వేయబడ్డాక ఈ లోకంలోకి పోయి శ్రమలు అనుభవించిన వారు బుద్ధి కన్యకలు గొప్పజనం బుద్ధి కన్యకలు లక్ష మందికి సాదృశ్యం వీళ్ళందరూ లోపలికి వెళ్ళి పెండ్లి విందులో ఉన్నారు పెళ్లి కుమార్తెలాగా బిందు అయ్యే టైం కంటే పెండ్లి బిందు వచ్చాడు అప్పుడు వస్తున్నారు గెసలాగా అన్నీ శ్రమలు అనుభవించి మరణించి గోరపిల్ల రక్తంలో వర్షాలు అప్పుడు ఉతుక్కొని అప్పుడైన సన్నిధికి వచ్చి అక్కడ విందులో పాల్గొంటున్నారు దుఃఖకరమైన జీవితం ఒక రీతికి చెప్పాలి పరలోకంలో పోయి కూడా దుఃఖమే కదా కాబట్టి వీళ్ళు ధనిలే ఎందుకు చూడండి ఒకసారి నేను వాక్యాన్ని చూపించేసి ముగిస్తాను టూ అవుతుంది కదా కాబట్టి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ఈ విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పెండ్ల విందుకు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ తొమ్మిదవ వచనం మరియు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొరపిల్ల పెండ్లి విందుకు పిలబడినవారు ధనిలని వ్రాయము చివరికి వస్తున్నారు వీళ్ళ పిలబడ్డవారు పెండ్లి విందుకు పిలబడ్డవారు అంటే గెస్ట్ అంటారు ఇంగ్లీష్లో పెండ్లి విందుకు పిలబడ్డవారు ధనిలని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను ఎందుకు పెట్టాలి ఈ సెంటెన్స్ దేవు మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను ఆయన ఎంత యథార్థవంతురన్న విషయం ఈ మాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే గొప్ప జనాన్ని సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వారిని కూడా విడిచిపెట్టలేదైనా లక్షా మంది సత్యాన్ని ఎప్పుడో గ్రహించారు శరంలో ఉన్నప్పుడే వాళ్ళు చిచ్చలు పెట్టేటోళ్ళు కాదు ఎవరి నుంచి సాడలు చెప్పేటోళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడు సంభాషించినా ఆత్మీయమైన విషయాలే సంభాషిస్తూ ఉంటారు ఇప్పుడు ఆన్లైన్లో మనం దాన్ని ఉంటాం ఆత్మీయమైన విషయాలే ధ్యానిస్తూ ఉంటాం దాని తర్వాత బ్రదర్ సిస్టర్స్ ఫోన్లు చేస్తే వాళ్ళతో సంభాషిస్తప్పుడు ఆత్మీయమైన విషయాలు సంభాషిస్తూ ఉంటాం కుశలాలే అడగం కదా ఈ లోకలు అడుగుతుంటారు కుశలం ఎట్లున్నావు బ్రదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లున్నారు పిల్లలు ఎట్లున్నారు హస్బెండ్ ఎట్లున్నారు వైఫ్ ఎట్లున్నది నేబర్స్ ఎట్లున్నారు ఉద్యోగం ఎట్లుంది బ్రదర్ అవి కుశలం అన్నట్టు అవి మిమ్మల్ని తిరగ ధ్యానించాం అడగం కూడా పట్ల ఒక మనం ధ్యానిస్తూ ఉంటాం ఆత్మీయమైన జీవితమైన విషయాలే మనం ధ్యానిస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఆకాశవాసులం కాబట్టి ఈ లోకానికి సంబంధించిన న్యూస్ టెలివిజన్ ఛానల్స్ గురించి ఈ లోకంలో ఏం జరుగుతుంది పాలిటిక్స్ గురించి మనం ధ్యానించాం బ్రదర్స్ గురించి సిస్టర్స్ గురించి వాళ్ళ గుణగణాల గురించి మనం ధ్యానించాం ప్రతి ఒక్కరూ మనసు ధరించుకోవాలన్నాడు అంతే క్రీస్తుని పోలే నడుచుకోవాలా చెప్పండి చిచ్చి పెట్టేటోళ్ళు క్రీస్తుని పోలి ఎక్కడ నడుచుకుంటున్నారు ఆయన చిచ్చిపెట్టిండ ఎక్కడన్నా క్రీస్తుని పోలి నడుచుకునే వాళ్ళలో ఎట్టి పరుసల గుణగణాలు ఉండద్దు ఇందాక చూపించిన ఆరు గుణగణాలు కలిసి రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో ఆ ఏ గుణమున్నా కానీ నువ్వు సంపూర్ణంగా మారలేదన్నట్టు ఇంకా ఎందుకంటే ఇవన్నీ ఐక్యతని విడదీసే గుణగణాలు అన్నట్టు ఆత్మలో ఐక్యత కలిగిన వారి గుణగణాలు ఎట్లుంటాయి ఐక్యత లేని వారి గుణాలు ఎట్లుంటాయి అనేది కొరకు దేవుడి నీకు ఇచ్చండి విషయం అటు ఇవన్నీ గ్రహించిన నువ్వు ఇక మీదట నీ పర్వతాన్ని ఇంకా సంపూర్ణంగా మార్చుకుంటావు అన్నట్టు నేను కూడా నాకు కూడా ఇది అవసరం అన్నట్టు ముసలమ్మ ముచ్చట్లతో చిచ్చులు చాడీలు చెప్పే గుణగలనాలు ఉన్నాయా అది నశించిపోతున్న గొప్ప పర్వతానికి సాదృశ్యం అవి మూడు గుంపులకే అవి సాదృశ్యం ఆ మూడు గుంపులు ఒకరి మీద ఒకటి మీద ఒకటి మీద ఒకటి బ్లేమ్స్ చేసుకుంటూ ఉంటారు దివారాత్రంలో మనం అట్లా చేసుకోం ఎందుకంటే మనం బయట ఉన్నాము రాబో శ్రమలని గ్రహించగలుగుతున్నాం ఎప్పుడు స్టార్ట్ అయితే శ్రమలు ఎట్లా స్టార్ట్ అయితే శ్రమాలు పర్ఫెక్ట్ టైంతో కూడా గ్రహించగలుగుతున్నాం అది మనకు అనుగ్రహించబడింది ఆర్థిక స్థితి ఎప్పుడు పతనం కాబోతుంది దాని తర్వాత కరువు రాబోతుంది శ్రమలు రాబోతుంది ఏ రీతిగా మన శిరలని వాడు దుష్టుడు ఎట్లా అన్నీ మనం చూడగలిగినాం చూస్తాం గోడిక మీదట ఆ నమ్మకం నాకుంది కానీ భూనివాసులు ఇవి చూడలేరు ఎందుకంటే అలా తలకాయలు వంగి ఉంటాయి కదా మనమేమో తలకాయలు ఎత్తుకొని పైన చూస్తున్నాం మన విమోచన దినం కొరకు కాబట్టి ఇది తీర్మానించుకొని సిద్ధపడడం గొప్ప జనాన్ని ఆయన పెళ్లి విందుకు సిద్ధపరచండి అటువంటి సేవా జీవితంలో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించదని ప్రార్థిస్తున్నాం పరశుద్ధి వారు తండ్రి వదనాలనైనా రెండవ బూర విషయాలు మేము చూసినాం తండ్రి మీకు మతపరమైన జీవితము చిచ్చులు కొండలాగా తయారైంది ప్రభావ దాని అక్కడి నుంచి మీరు తొట్లిస్తున్నారు పడదోస్తున్నారు అది పడిపోయినప్పుడు సముద్రంలో మూడో భాగం అంతా రక్తం అయిపోయింది ప్రభావ ఆ విషయాలు మీరు మాతను మాట్లాడుతున్నారు గొప్ప జనం రక్తంగా మారుతున్నారు ప్రభావ మాకు భయంకరంగా ఉంది ప్రభావ ఊహిస్తేనే మాకు భయంకరంగా పరిస్థితి మళ్ళీ మేము ఆ రీతిగా ఉండకుండా సహాయపడమని సముద్రంలోని జీవం గల మూడో భాగం రక్తం అయిపోయినాయి జీవమున్నవన్నీ మరణించినాయి మూడో భాగం ఊరళ్ళు సంపూర్ణంగా నిర్మూలించబడే నాశనం అయిపోయినాయి ప్రభా కాబట్టి అందులో అటువంటి పాలు పొందనీయకుండా గొప్ప జనాన్ని ఎట్లా బయట నడిపించాలం ఇవి మేము అర్థం చేసుకుంటేనే కానీ ఇతరులకు చెప్పలేం ప్రభా కానీ ఎవరు చెప్పలేరు ఎక్కడ వింటలేం ఈ ఎవరు చెప్పలేని ఎందుకంటే అంత ధైర్యం లేదు ప్రభావ ప్రకటన గ్రంథంలో నీ వాక్యాలను చెప్పేంత ధైర్యం ఎవ్వరికీ లేదు ప్రభా కానీ మీరు మాకిచ్చినారు మీకే వందలాను మీకే కృతజ్ఞత నేను అందరూ చెప్పాలా మీ మీద అహంతో మాట్లాడుతుంది కాదు ప్రభా ప్రతి బ్రదర్ ప్రతి సిస్టర్ ప్రకటన నీ వాక్యాలను ప్రకటించాలా ఆ దినం కొరికి నేను ఎదురు చూస్తున్నాం ప్రభా అటువంటి సేవా జీవితంలో బ్రదర్ సిస్టర్స్ అందరినీ నడిపించామని ఆ యొక్క చిచ్చలు పెట్టే కొండ నుంచి సహవాసం నుంచి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకుంటాం యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిషిద్దుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు తండ్రి మైమా సరీపకు దేవ కృపామైడా నీకు వందాలేసయ్యా అబ్రహామి సాఖ యాకూబ్ లో గొప్ప దేవ తండ్రి ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్న ప్రభావ దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించిన తండ్రి దాన్ని నీకు వందాలేసయ్యా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్న మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అందరికీ అనుగరించినారు దాని బట్టి నీకే కృతజ్ఞతలైనా నీకే స్థులు శ్రోతాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్ మహాశ్వరం యుగంలో నీకే కలుగుని కాక నా ప్రభా నా తండ్రి యొక్క మధ్య కాలే సమయంలోనైనా మీ స్వరం కుర్ప ఇచ్చిన ప్రభావ నా దేవ మీ వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ నాయన ఏస ప్రకటన గంధం ఈ ఆత్మీయ సత్యాల ప్రభావ మాకు అనేక పర్యాల నుంచి మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు అయినా ఈ వాక్యం ప్రభావం సంపూర్ణంగా మేము అర్థం చేసుకోవాల ప్రభావం హృదయాలు అవలంబించుకోవాలా దాని ప్రకారం మేము జీవించాలా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ప్రాభ ఈ వాక్యాన్ని మేము ప్రకటించాలా ప్రో ఈ ఆత్మీయ సత్య మేము అర్థం చేసుకోలేక మీ పరిలో జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మన ప్రాదిష్టమైన ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడిన ప్రాభ గొప్ప దేవ మాహసంలో కానీ కానీ ప్రభావ ఎవరితో మేము సంభాషించినా గాని ప్రభావ ఆత్మీయమైన విషయాలు మేము సంభాషించాలా ప్రభావ ప్రతి దశలో ప్రభావ మిమ్మల్ని పోలి మీద నేర్చుకోవాలా మా నోట్లో చిన్న వచ్చిన ప్రతి వాకు ప్రభావ మీద ఇండిగా హలలుయ్య మీ వాక్యం చేత ఆ రీతిగా నింపమని ప్రాదిష్టమైన ఓ ప్రభా చిచ్చులు పెట్టే కొండని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారైనా అలాంటి గుణగణం మాలో ఉండొద్దుసు ప్రభావ ఎందుకంటే ప్రభావ ప్రతి దశలో ఆ రీతిగా ఉంటే అది కింద పడవే పడుతుంది విషయాలు మాకు ఈ రోజు మాట్లాడనారు ప్రభా ప్రతి దశలో మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా ఆరు గుణగాణాలు ప్రభావ యేసు ప్రభావ మనుషులు లో ఉంటాయి భూ సంబంధం లాగా ఉంటారని జ్ఞాపం చేస్తున్నారు కాబట్టి నైన్ మేము పర్లో ఒక సంబంధం లాగా పైన వాటి మేము వెతకాల ప్రతి దినం నైనా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారుజీవని ప్రార్థిస్తానైనా గొప్ప దేవానికి వందాలేస్తాయ్యా మీరు అక్కడ సంబంధించిన పత్తి సూచనలు ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతుండగా ప్రవ్వ ప్రకటన గంధం ప్రవ ఎక్కడ ధ్యానించలేని రీతిగా మీరు మాకు చూపిస్తున్నారు అందులో ఆత్మీయ సత్యమే అర్థం చేసుకునే ప్రవ్వా దాసుల గుణ దాసుల గుణమే ప్రభ ఆయన దాసుల వాటిని అర్థం చేసుకుని ప్రభావ ప్రకటించే వాటిని జ్ఞాపం చేయబడింది ప్రభులకి నైనా కాబట్టి మేము మీ దాసులకి మేము ఉండాలి వాటిని మేము అర్థం చేసుకోవాలా మనుషులకు ప్రభావ అర్థమైనలాగా వాటిని మేము ప్రకటించాలా అలాంటి జ్ఞానం మన ప్రాదిష్టమైన పరిశుద్ధులకు తండ్రి ప్రతి దశలో మేము జాగ్రత్తగా మీందు విన కలిగి మేము జీవించాలా ప్రభావ మాలో ఎలాంటి అపవిత్ర ఉండడానికి విలేదీస్తే ప్రభావ పరిశుద్ధంగా ప్రతి దశలో మేము ఉండాలి మా చూపుల్లో కానీ మా తలంపుల్లో కానీ సమస్త ప్రవర్తనలో ప్రభావ మేము యథార్థంగా జీవించాలా ప్రభావ అలాంటి జీవితం అందరికి అనుగరించమని ప్రదిష్టమైన కృపమైన పరిశుద్ధి నీకు వందాలేసయ్యా మీ వాకింగ్ చేత మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు గొప్ప జనం ప్రభావ మూడు మూడు ఒక భాగం ప్రభా ఏ రీతిగా అది మిళితం అయిపోయిందో ఏ రీతిగా అగ్ని వాళ్ళు ఒక మారింది ప్రవహించింది అయినా సత్యం మీరు మాకు చూపించినారనై సెకండ్ టైం ప్రభావ మరొక అవకాశం మీరు మాకు ఇస్తున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు వన్నాలేస్ అయ్యా ఇటు మీద జాగ్రత్తగా బహుదీర్ఘంగా మేము నేనా ఎస్ అయ్యా వాక్యం పట్ల ఆసక్తి మేము కలిగి ఉండాలా ప్రభావ మీ వాక్యంలో మేము బలపడకపోతే దుష్టు మీద విజయం మేము పొందలేం ప్రభావ కాబట్టి లోకం అంతా వాడి ఆదిలో ఉంది ప్రభావా గొప్ప జనం అంతా వాడి ఆదిలో ఉన్న ప్రభావ వాడి బంధకాల నుంచి వాడి కుయుక్తి నుంచి ప్రభావం వాటిని వాళ్ళందరినీ బయటికి తీసుకొని రావాల ప్రభావ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ సత్యాన్ని మేము ప్రకటించాలా అలాంటి ఆత్మాభిషేకం మాకు అందరికి అనుగ్రహించి ప్రతి దినం మీకు పర్షుదాత్మతో మీరు నింపబడి ఆయన మీ వాక్ శక్తి మాకు అనేక ప్రాంతాలు అనేక చోట్ల వెళ్ళే ప్రావా ఈ యొక్క సత్యాన్ని మేము ప్రకటించాలా సంఘాల కూడా ప్రభావ విజృంభించే ప్రభావ సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రాభ ఎందుకంటే ఎవరు ధ్యానించలే స్థితి ప్రభావ ఎంత భయంకరమైన కాలం మేము ఉంటున్నాం అందరూ చిక్కబడుతున్నారు ప్రభా ఏ గుంపులో ఉన్నారు కూడా మనుషులు తెలియని స్థితులు ఉన్నారు ఏం జరగబోతుంది కూడా ప్రభావ తెలియని స్థితులు ఉన్నారు ప్రాభావ ఈ రోజు క్రైస్తవ సంఘం అయినా వాటిని గుర్తించే ఉన్నారు ప్రభావ వాటిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా కానీ మీరు మటు మాకు మాకు ఇవన్నీ అర్థం చేస్తున్నారంటే ప్రభావా ఎందు నిమిత్తమైన ప్రావా ఇటు మీరు మాకు బయలుపరుస్తున్నారు వాటి అన్నిటి మేము ప్రకటించలాగా ప్రభావన మీరు మాకు చూపిస్తుంది కానీ నీకు నీకే స్థుతులు సోతలు అర్పించుకోవడం దేనికి పనికిరాని మమ్మల్ని ప్రభావ ఈ ప్రకటనగా ధ్యానించే యోగ్యతను ధన్యతను మాకు ఇచ్చినారు ఇది చదువువాడు దాని గ్రహి ఎంతో ధనుడని వాక్యం చెప్తున్నారు ప్రభావ దాన్ని గ్రహించేవాడు మరీ ధనుడను ప్రాభ ఎస్ఐ దాన్ని ప్రకటించే మరి విశేషంగా ప్రవా నేను ఇస్తే ప్రభావ ధన్యతను పొందుకొనిలాగున్నారు కాబట్టి మేము ఆ రీతిగానే ఉండాలా ప్రావా మా సేవా జీవితంలో ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు మర్మాలు బయలుపరిచిన వాటి అన్నిటి మేము జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రావా పరిశీలించుకొని ప్రావా వాటిని అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించి అలాంటి ఆత్మైన జ్ఞానం మాకు అను గొప్ప దేవానికి వర్ణాలి శ్రమల కాలంలో మేము ఉంటుందిగా ప్రావా నైనా ఈ శ్రమంలో ఎవరు కూడా పడిపోకుండా నైనా ప్రతి ఒక్కరునైనా ఏ స్థితిలో మేము పిలువబడిన వాళ్ళ పిలుపుకు తగినట్లు మేము జీవించాలా ప్రావా లక్ష నలభై వేల గుంపులు మేము ఉండాలా ఆ రీతిగానైనా ఆ గుంపులు మేము ముద్రించబడాలా ఏది ఏ రీతిగా ఉంటే ఆ గుంపులు ఉంటారని మీరు మాతో మాట్లాడిన కాబట్టి ప్రావా ప్రతి దశలో ఆ రీతిగా ఉండాలా పని ఉన్న వాటి గొప్ప దేవా ఏసయ్య ప్రతి దశలో ప్రాభ పోలి మీ మనసు కలిగి ఉండాలా ప్రాభ మేము ఎవరితో మాట్లాడుతున్నాయి కానీ ప్రభావ మీ సంభాషణ మీ ప్రేమ కలిగి ఉండాలా ప్రాభ ఆ రీతిగా మీరు ఈ రోజు మాతో మాట్లాడిన గానీ ప్రాభ ఆ రీతిగా మేము ఉండాల ప్రభావ మేము తీర్మానించుకుంటానైనా మా తీర్మానం ఆశ్రవదించి మీ కొరకు శాసనలు పెట్టుకోండి మీరు అక్కడ త్వరగనిస్తూ ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపచ్చా ప్రభావ అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరు నడిపించమని ప్రధిష్టమైనా నూతనంగా అభిషేకించి ప్రతి మీ కొరకు శాసనలు పెట్టుకోండి వైరస్ బాధితులు అందరినీ స్వస్థపరచండి అయినా ఆ కలువరిశిల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవ్వా బిడ్డ సంపూర్మైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తూ పరిశుద్ధం నా మున వ్యాక్సిన్ నుంచి కూడా మనుషులు మీరు కాపాడండి ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి ప్రవ్వా ఎంతో భయంకరమైన కాలమే ఉంటునం ఉంటున్నాం ఏ రీతిగా ప్రభావం తప్పించుకోవాలా మాకు ఆ తండ్రి మీ మీద ఆధారపడడం సమస్తం మీ మీద ఉన్నాం తండ్రి ఎస్ఐ మీరే మా కొండ మా కోట మా దాగుకొని చోటనైనా ఎస్ఐయా మీ పాదాల చింతను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మీరు మమ్మల్ని కాపాడండి మీ కృపల్లో భద్రపరచుకోమని ప్రాదిష్టమైన ఎస్ఐయా నా తండ్రి నీకు వందా శ్రమల కాలంలో ఓ ప్రభావ ఆ కలువరిశైల్లో మీరు చూపించిన ప్రేమ ఎట్టి పరిస్థితి మేము మర్చిపోతుంది మీ ప్రేమను మేము నిలిచి ఉండాలా కాచుకుని ఉండాలా ఓ ప్రభావ మీందు విశ్వాసంతో మేము ముందు పోవాలి ఎన్ని శ్రమలు ఇచ్చిన ఎన్ని ఇచ్చిన కానీ ప్రభావ సంపూర్ణమైన విశ్వాసంతో ప్రభావ మీందుకు సాగిపోతూనే ఉండాలా ప్రభావ మీ ప్రేమను అనేకలు చూపిస్తూ ప్రకటిస్తూనే ఉండాలా ఆ కలువరి సెలు చూపించిన ప్రేమ మనుషులు ప్రభావ ఎంతగా మీరు ప్రేమించినారు ఆ సెలవు మరణం చూపిస్తుంది అయినా అనేకులు మేము ఎంత రక్షణ ప్రణాళికలు మేము నడిపించాలా ఆ సత్యంలోకి మేము నడిపించాలా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రధిష్టమైన అలాంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి నా తన వేస్తూ ప్రవా చిన్న శరణు ముట్టని ప్రవా అందుకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి మీ పర్లకు ఉపజ్ఞానం చేతి ఇంకా నింపని ప్రభావ అనేక విషయాల ప్రవాహ మీరు బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు వందాలు మీ సముచితమైన జ్ఞానం చేతి ఇంకా నింపన ప్రావా ప్రాణాను గందంలో ప్రవాహ సత్యాలు ప్రభావ ఇంకా విషయాలు బయలుపరచం ప్రభావ వాటిని అర్థం చేసుకునే ఇవిచ్చిన ప్రభావ మీరు మాకు ఇచ్చినారు ప్రభా అన్న ద్వారా ప్రభావ దాన్ని బట్టి నీకు వన్నాలేసయ్యా ఇది మీ కలిగిందని ఇది యువ వాళ్ళే కలిగిన వాక్యం సంపూర్ణ మేము విశ్వసిస్తున్నాం అయినా అనేక పర్యాలించ ప్రభావ ఆ రీతి మమ్మల్ని కాబట్టి మీరు మేము అంటుకట్టుబడి ఉన్న వాళ్ళం ప్రభావ సత్యంలో చూచిన వాళ్ళం ప్రభావ నేను మేము ముందుకే సాగిపోవాలి ప్రభావ తండ్రి మీరే సాయపడిన ఈ వాక్యం మేము అర్థం చేసుకోలేదు ఇది ఎంతకాలం ఆలస్యమైపోయినా పర్లేదు ప్రభావా అనేకలు అంటున్నారు ఇంకా ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది అని పర్వా ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నాను కానీ ప్రభావా మీ చిత్తం ప్రకారంగానే మమ్మల్ని నడిపిస్తున్నారు అవును ప్రభావ మనుషుల దృష్టిలో అది ఆలస్యమే కానీ మీ దృష్టిలో అది అది సంపూర్తి టైం ప్రభావ ఏ సమయంలో ఏం బయలుపరచాలో అది మీకే సాధ్యం అది మీ వల్లే కాబట్టి మేము కనిపెట్టుకున్నాం అయినా మీ కొరకు ప్రభావ పత్తి దశలో ఏ క్షణంలో ఏ రీతిగా మాట్లాడాలో మీరు ఆ రీతి మాట్లాడుతూ మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ఇంతకాలం వరకు మమ్మల్ని ఆ రీతిని నడిపిస్తున్నారు ప్రభావ ఇక ముందుకు కూడా ఆ రీతిగా మీరు నడిపిస్తారు దాన్ని బట్టి నీకు వన్నాలుస్తాయ్య ఆ రీతిగా మేము ఓపికతో స్థానంతో ప్రభావ ఈ వాక్యాన్ని మేము దీర్ఘంగా ఇంకా ధ్యానించాలా ప్రభావ ఎన్నో విషయాలు బయలుపరచబడుతున్నాయి ప్రభా అయినా ఈ యొక్క ప్రేయర్ ఆయన లాక్డౌన్ ప్రేయర్ ప్రభావ ఎప్పుడు ఆపేవాల్సింది అయినా కానీ ప్రభావ ఎంతో మంది ఆగిపోయినారు ప్రభావ కానీ మీరు ప్రభావ మమ్మల్ని నిలబెట్టుకున్నారు స్తంభం లాగా మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావ ఈ ఆరాధనకు ఒక స్తంభం లాగా మేము నిలబడ్డాం ప్రభావా నా తండ్రి ఏసయ్య గొప్ప దేవాస్తే ప్రభావ ఇంకా ఎంతో మంది సత్యాలు గ్రహించగలుగుతున్నాం మేము చూడగలుగుతున్నాం అంటే ప్రభావ మేము రోజు ప్రభావ ఆ రీతి తీర్మానించుకుని మేలో మేము ఆశ ఉండే ప్రభావ కాబట్టి ఆ ఆశ ప్రభావ ఇంతకాలం వరకు మమ్మల్ని నడిపించింది ఎన్నో విషయాలు మాకు బయలుపరచబడ్డాయి కాబట్టి ప్రభావ ఇంకా ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరచడం సంపూర్ణ విశ్వసిస్తున్నాం ఆ సత్యాన్ని గ్రహించాలా మేము అనేకులు చోట్ల వీళ్ళు ప్రకటించాలా అలాంటి సేవలు నడిపించండి ప్రభావ అన్న చుట్టూ అగ్ని కనిచేసి మీ దూతలు కావాలనిపించండి కుటుంబ చుట్టూ మేము మీ కొరకు శాసన పెట్టుకోండి అభిషేకించి మీరు వాడుకోండి అన్న బంధువులందరినీ ప్రభావ ఇంకా సతంలోకి నడిపించండి గొప్ప దేవ ఆరాధనలో పాల్గొందిన పది బ్రదర్స్ ఇస్తే వాళ్ళ మీరు ఆశ్రదించండి మంచి ఆరోగ్యాలు తెచ్చండి శరీరాలను స్వస్థపరచండి అనారోగ్యాన్ని కొట్టిపోయిన ప్రభావ వాళ్ళు ఉద్యోగ స్థలంలో పని మీరు ఘన విజయమని గురించి ప్రతి చోటు మీ కొరకు శాసన పెట్టుకోండి వాళ్ళ చేసే సేవా పరిచయలు మీరు ఆశ్రయించి విశేషమైన కార్యాలు జరిగించి అనేకుల మించా మీ అందరూ నడిపించాలి మమ్మల్ని అందరినీ ఆ రీతిగా అభిషేకించి వాడుకొని ప్రతి మీ కొర మమ్మల్ని పెట్టుకొని మరి ముఖ్యంగా ఒక విషయం మీరు మాకు జ్ఞాపకం చేసిందనైనా ప్రతి దినం ప్రభావ మీ వాక్యం ఎక్కువ సమయం గడపాలా ప్రభావ మీ వాక్యం చూడాలా ప్రతి దినం పైన వాటి మేము వెతకాలేస్తూ ప్రవా నతనేసి ప్రవా ఈ లోకంలో ఏమున్నా అది వ్యర్థమే ప్రవా కాబట్టి ప్రతి దినం మీ వాక్యములు మీరు సంపూర్ణంగా మేము బలపడాలా ప్రావా అనేక విషయాలు మేము గ్రహించాలా ఈ అర్థం చేసుకొని ప్రకటించాలా అలాంటి జ్ఞానం మాకు అందరికి అనుగ్రహించి మీ కొరి మమ్మల్ని అందరినీ సాక్షిలు పెట్టుకొని మీరు ఆకుడు సిద్ధపరచుకోమని ఈ మధ్య కాల సమయంలో మాతో మాట్లాడు మమ్మల్ని ఎన్నో విషయాలు మాకు బయలుపరిచిన తండ్రి దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు స్తోతలు అర్పించుకుంటూ తలో రానున్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ప్రార్థించండి పరిశుద్ధం పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనలు ప్రభా దేవాచ మరి వాక్యం చేత ప్రభావ మాకు ఎన్నో కూర మార్మల్ వందనలు తండ్రి దేవాయచప్రభా విన్న వాక్యం ఏది మర్చిపోకుండా ప్రభా మాకు మా మైండ్ ఎప్పుడు రెస్టరేషన్ చేయండి ప్రభా దేవాచప్రభా ఎదుగు మేము మర్చిపోండి ప్రభావ మేము కూడా ఇతరులకు ప్రకటించాలి తండ్రి దేవాయచప్రభా మా కూడా జ్ఞానాన్ని దచ్చింది తండ్రి దేవాయచ ప్రభా దాంట్లో కూడా ప్రభా మేము ఇంకా ఆసక్తితో ప్రభా వాక్యూ తెలుసుకోవాలి ప్రభా ఏ చుప్రభా మాకు జ్ఞానాన్ని దయచేదండి నీకే స్థౌతం నీకే వందాలి తండ్రి దేవా ఏచు ప్రభావ మేము ఎప్పటి కూడా ప్రభా పైన వాటిని చూడాల ప్రభా వాటిని మేము వెతకాల ప్రభా దేవాచు ప్రభా మరి ప్రతి ఒక్కటి మీరు అనుగ్రహించే దేవుడు ప్రభా దేవాచు ప్రభావ మాకు పైన ప్రతి ఒక్కటి మాకు భయపరచండి మాకు తెలియచేయండి ప్రభా ఏకాండాలి తండ్రి దేవా ఏసు ప్రభా అదే రీతిగా ప్రభా ఈ లోకం నుంచి ప్రభా ప్రతి ఒక్కటి వ్యర్థమైతండి అవి ఉండకుండా సాయం దాని ప్రభా దేవాళ మాలో అలాంటివి ఉంటే ప్రభా ఈక్షణమే తీసివేయండి ప్రభా దేవా హృదయాన్ని ప్రభా పరిశుద్ధంగా పరిచయం ప్రభా నీట్లేదు దేవ మా హృదయంలో ఎలాంటి తప్పు ఉండదు ప్రభా ఎలాంటి పాపం ఉండదు ప్రభా మా నోటిలో అబద్ధమే ఉండదు తండ్రి ఆ విధంగా మమ్మల్ని తయారు చేయదండి దేవా అయ్యు ప్రభా మీరు పరిశుధ్ర అయినా మేము కూడా పరిశుద్రకైనా జీవించాలి ప్రభా మీరు మాకు సాయం దాయించారు ప్రభా అడుగడిగిన ప్రభా యొక్క సువాత ప్రకటిస్తున్నాయి కదా మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మేము సత్యమైన చువత మేము ప్రకటించాలి ప్రభా దేవ మా నోట్లో ప్రభా యొక్క నోటి మాటగా నింపి పెట్టండి తండ్రి దేవ నీ కే స్థితి తండ్రి పరిశుద్ర సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా దేవా ప్రభా ప్రతి గుంపుల కోసం మీరు బయలుపరిచిన ప్రభా తెలియచేసిన ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయజ్ ప్రభావం మరి అలాంటి గుంపులలో ఉంటే ప్రభావం మనం బయటికి వెళ్లాక్కరండి దేవా నీ యొక్క చిన్న గుంపులు మా ముద్రించండి ప్రభా నీ యొక్క పరిశుద్ధ గుంపుల ప్రభావం ముద్రించండి ప్రభా నీకే స్థౌతం నీకే వందనాలి తండ్రి పరిశుద్రమైన సర్వశక్తి మంత్రానికి ప్రభా దేవా ఏజు ప్రభా మేము ఎప్పటికీ కూడా ప్రభా కేక వేసే వారిలాగా ప్రభా ఈ యొక్క సత్యం ప్రకటించే వారి లాగా ప్రభా ఏజు ప్రభా అన్ని మేము తెలుసుకోవాలా ప్రభా ప్రతి దాంట్లో మేము ఎదగాల తండ్రి ప్రేవా మేము అక్కడికే ఆగిపోవదు ప్రభా ఇంకా మేము ముందుకు వెళ్లాలా ప్రభా దేవ అన్ని మేము గూఢమైన మర్మాలను మేము ముందుకు నడిపించే ప్రభా మమ్మల్ని సహించే ప్రభా మాకు ఏజా నీకే దివా ఏ ప్రభా మా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్టర్స్ జీవించండి ఆస్తించని ప్రభా మేమందరి గురు ప్రభావ సత్యమైన జీవాత ప్రకటించాల ప్రభా మా అందరిని ప్రభా క్రి పునాది పైన ప్రభావ మేము కట్టబడాలా ప్రభా ఏ ప్రభా మరి యొక్క పునాదిలో ప్రభావ మేము వెళ్ళవే జీవించడానికి మాకు సహాయపడండి ప్రభా ఏసే మరి చివరి వరకు ప్రభావ ప్రేమలు విశ్వాసంలో మేము కోలిపోదు చివరి వరకు నువ్వు నిలబడాల ప్రభా నీ చిత్తాంతరం నుండి నడవల ప్రభా ఏచి ప్రభాని యొక్క రక్షణ ప్రభా చివరి వరకు నిలబెట్టి ప్రభా నీ నామానికి మనమతి ఇచ్చుకోమని ఏచి నామంలో ప్రార్థిస్తాం తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏ వందనాలు ప్రభా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి దివారాత్రములు నా తండ్రిని కంటి పాప కాచి కాపాడి తండ్రి యొక్క యొక్క దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి నూతనమైన ఉత్తేజం మాకు అనుగ్రహించి తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని తండ్రి సజీవమైన నీ మాటలు వినే శక్తి మాకు ఇచ్చినందుకు ఆయన అనేకులు వాళ్ళ కాలాల్ని ముగించుకున్నారు ప్రభా ఈ యొక్క వాక్యాలు ప్రభా తండ్రి ఆయన నీ మాటలు వినలేక నాయన తండ్రి వాళ్ళ కాలాలు ముగించుకొని నశించిపోయినారు కానీ కానీ ఆయన మీరు మమ్మల్ని సజీవ లెక్కలోనే ఉంచుకొని నీ సజీవమైన మాటలు నీ యొక్క శక్తి మాకు అనుగ్రహించినందుకు నాయన నీ కృప మాకు సమృద్ధిగా దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నీకు స్థుతులు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగును గాక హలెలుయ్యా తండ్రి ప్రభా అవును ప్రభా తండ్రి నాయన నాయన నీ జనులందరూ ప్రభా తండ్రి చివరికి ప్రభా నాయన మహాశ్రమంలో నుంచి వచ్చిన తర్వాత నాయన నీ యొక్క రక్తముతో వాళ్ళు నాయన తెల్లని వస్త్రాలు ధరించినారు ప్రభా కానీ మేమింకా ఆ మహాశ్రమంలోకి ఇంకా వెళ్ళలేదు ప్రభా కాబట్టి ఇప్పుడే ప్రభ నాయన ఆ శ్రమలు వెళ్ళక ముందే నువ్వు మాతో మాట్లాడినావు ప్రభ కాబట్టి ఈ వాక్యమే మీరు మీరు కాబట్టి నాయన ఈ వాక్యమే మాలో నాయన ఏదైతే మురికితనం ఉందో ఆయన ఏదైతే ఈ లోక ఉంద మాలిన్యం ఉందో మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశము ప్రభ ఈ మాటలే మా హృదయంలోకి పోతే నాయన మా యొక్క నాయన వస్త్రాలకి తెల్లదనం అవుతుంది ప్రభ కాబట్టి ప్రభ నాయన మనుషులందరూ ప్రభ అడుగుతున్నారు వెతుకుతున్నారు కానీ ఈ లోక సంబంధమైన వాటి కొరకు అడుగుతున్నారు క్షయమైన ఆహారం కొరకే కష్టపడుతున్నారు క్షయమైన కిరీటం కొరకే ప్రయాస పడుతున్నారు గాని మీరు మాకు చెప్పింది అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమన్నావు ప్రభ దాని కొరకు ఆ కిరీటం కొరకు మీరు మమ్మల్ని ప్రయాసపడమన్నారు ప్రభా కాబట్టే ప్రభ ఈ లోకమంతా వెతుకుతుంది ప్రభ ఈ లోక సంబంధమైన వాటి ప్రయాసం కొరకు కానీ మేము వెతుకుతున్నాం ప్రభ నీ కొరకు ప్రభ మేము నిన్ను ప్రభ నివు మా వశం అయితే తండ్రి మీరు పరిశుద్ధమైన దేవుడు ప్రభ ఎప్పుడైతే మీరు మా వశం అవుతారో ప్రభా అప్పుడు మేము కూడా పరిశుద్ధంగా ఉంటాం ప్రభా కాబట్టి మా తెల్లని వస్త్రాలు ఎప్పుడు మురికితనం అవవు ప్రభా అవి ఎప్పుడూ ప్రభా మళ్ళీ కడుక్కునే అవకాశం ఉండదు ప్రభ కాబట్టే నాయన నిన్ను వెతుకుతున్నాం ప్రభా కాబట్టి మీరు పైననే ఉన్నారు ప్రభా కాబట్టి నేను వెతుకుతున్నాము అడుగుతున్నాం ప్రభా మీరు నా వశమనైతే నేను అడుగుతున్నాను ప్రభ ఎందుకంటే మీరు నా వశం అయితే ఈ లోకంలో అన్నిటిని మీరు సహించినారు అన్నిటిని భరించినారు మీరు ఎంతగానో ప్రభ ఈ లోకంలో నాయన అధికారంతో ప్రభ అన్నిటిని జయించి నైనా మీరు కుడి పార్శ్వమున కూర్చున్నారు ప్రభా ఈరోజు ప్రభ నాయన మిమ్మల్ని అడిగితే మీరు మా వశం మా స్థానం కూడా అదే అవుతుంది ప్రభ అంటే ఈ లోకంలో ప్రభ మేము అన్నిటినీ జయించగలుగుతాం ప్రభా అన్నిటిలో ప్రభ నీ చిత్తము మీన ఈ లోకంలో తండ్రి నీ మహిమను తీసుకురావాలం ప్రభ కాబట్టే ప్రభ మా బ్రతుకు దినంబలంతా ప్రభ నీ కొరకే ప్రయాసపడతాం ప్రభ నీ ఉంటే చాలు ప్రభా ఈ లోకంలో ఇంకా ఏమీ లేదు ప్రభ ఎందుకంటే నీలోనే స్వస్థత నీలోనే ఫలింపు ఉంది అన్ని నీలోనే నిత్య ఉంది నీలోనే శక్తి ఉంది నీలోనే ప్రేమ ఉంది కానీ మనుషులు వేటి వేటి వరకు నాయన విభజించుకొని ప్రయాస పడుతున్నారు కానీ నువ్వు మాకు సమృద్ధిగా మా అయితే ప్రభా మేము అన్నిటిలో మాకు ఏ చింత ఉండదు ప్రభు ఎందుకంటే ఏహోవా నా కాపరి నాకు లేమీ లేదు ప్రభ అవును ప్రభ నీవు ఉంటే మాకు ఏ లోటు ఉండదు ప్రభ శ్రమలు వచ్చినా కానీ మేము సంతోషించగలం ప్రభ అన్నిటినీ కూడా భరించగలం ప్రభ అది ఒక్క నీలోనే ఉంది ప్రభ ఆ మనసు ఆ ప్రేమ ఎప్పుడైతే మీరు మా ఆ మనసు ఆ ప్రేమ మాలో ఉంటే మేము ఏటిని భయపడము ఏటికి జడియము కాబట్టి ప్రభ నాయన నీవు మా వశం అవ్వడానికే మేము ప్రయాసపడుతున్నాం ప్రభా అంతే తప్ప ఈ లోకంలో మాకు ఏమీ వద్దు ప్రభ ఎందుకంటే మా మాటల వల్ల ఒక తల వెంట్రుక కూడా రాదు రాలదు ప్రభ ఎందుకంటే ఇవి నాయన మట్టి ప్రభ ఈ లోకంలో పోయేది ప్రభా కానీ ఎప్పుడైతే నిన్ను ధరించుకున్నామో నీ నోటి మాటలే మాటలో వస్తే ఆ మాటలో శక్తి ఉంది కాబట్టి చీకటి కమ్మ ఉన్నది వెలుగు కమ్మ అంటే వెలుగు అయింది ప్రభ తండ్రి ఏది చెప్పినా ఆ మాటలో అంత శక్తి ఉంది అంత జీవం ఉంది ప్రభ ఎప్పుడైతే ప్రభ నిన్ను మేము ధరించుకుంటామో నువ్వు ఎప్పుడైతే మా వశం అప్పుడు మాలో ఉన్నది నీవే కాబట్టి మా మాటలు నీ మాటలే వస్తాయి కాబట్టి ఈ లోకంలో తండ్రి నిన్ను మహిమ పరచగడగలము అలాగే మేము పరిశుద్ధంగా జీవించగలం ప్రభ కాబట్టి ప్రభ నైనా మీరు చూపించినారు పైన భూమి మీద ఉన్న అవయవాలు తండ్రి కాబట్టి తండ్రి ఒకవేళ నాలో ఏమైనా ప్రభ ఆ ఆరు గుణగణాల్లో ఏదైనా నాకు నీ పట్ల ఈ దినం ఆయాసకరంగా నాయన నీ నుంచి నేను తొలగిపోయేలాగా ఉండుంటే నాయన ఏదైనా ఆ గుణగణం ప్రభా నేనైతే ఒప్పుకుంటున్నాను ప్రభ నాయన ఈ వాక్యం ద్వారా నువ్వు కాబట్టి ఈ వాక్యం నా హృదయంలో అది నాటబడితే అది పలిస్తుంది ప్రభ నా హృదయం శుద్ధి అవుతుంది ప్రభ అప్పుడు నేను కూడా తండ్రి సమాధాన పడగలను కాబట్టే సమాధానాని తీసుకురాగలను ప్రభా ఈ లోకమంతా సమాధానం లేదు ప్రభా ఈ లోకమంతా నాయన భయంకరంగా చీకటి శక్తులతో ఉంది ప్రభా కాబట్టి మిమ్ము మీరు ఎప్పుడైతే నా వశమవుతారో నేను వెళ్ళే ప్రతి చోట అది కటిక చీకటైనా అది గాఢాంధకారలో అయినా ఏదైనా కానీ అది వెలుగుగా మారాల్సిందే ప్రభ ఎందుకంటే మీరు నాలో ఉంటే పోతుంది మీరు కదా ప్రభ అప్పుడు వెలుగుగా మారుతుంది కాబట్టే ప్రభా నాయన మీరు మా వశం అయితే ప్రభాయన మాకు ఏ చింత ఉండదు ఏది మేము భయపడము ప్రభ కాబట్టే నాయనా ఇంకా నాయన మీరు నాయన నా తండ్రి నా వశం అవడానికి ఇంకా ఏదైనా కానీ ప్రభ ఈ దినం నాకు నీకు మధ్య అడ్డుగోడగా ఉంటే ఆ రోజు ప్రభా తండ్రి ఏరిక గోడలు ఎట్లా బద్దలైపోయినాయి ప్రభ ఈ రోజు నీ మాటలు నా హృదయ తలుపులు తెరిచి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభా స్వీకరిస్తున్నాను ఆ గోడ బద్దలు అవి బద్దలు అయిపోవాలా ప్రభ అప్పుడే మీరు నాలో నివసించగలరు ఎప్పుడైతే మీరు నాలో ఉంటే ప్రభా నేను ఈ లోకాన్ని జయించగలను ప్రభ అది నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నావు ప్రభ కాబట్టి మాలో ఉన్నదప్పుడు మీరే ప్రభ మీరైతే ఎన్ని శ్రమలు వచ్చినా ఏం మీరు సహిస్తారు భరిస్తారు అన్నిటినీ నాయన సహించి ముందుకు వెళ్తారు ప్రభ కాబట్టి క్రీస్తు కలిగిన మనసు క్రీస్తు కలిగిన ప్రేమ అది మీరు మా వశమైనప్పుడే వస్తుంది ప్రభా ఈ లోక శరీరము నాయన మీరు ధరించినారు ప్రభ కానీ మీరు తండ్రిని ఆయన ప్రభ మీరు ఆత్మను ధరించి అన్నిటిని జయించినారు ఈ రోజు మేము కూడా శరీరకంగానే ఉన్నాం ప్రభ కానే మీ యొక్క ఆత్మ మీరు మాలో నివసిస్తే ఈ లోకంలో మేము ఉన్నా కానీ మేము పరలోకవాసులాగా ఉండగలము కాబట్టే ప్రభ ఈ తండ్రి ఈ వాక్యాల ద్వారా నువ్వు మాట్లాడినావు ప్రభ అవును తెలియక అజ్ఞానంతో నాయన రకరకాలుగా మనుషులని ప్రభా వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పినాం ప్రభ తప్పు చేయలేదని ఎప్పుడు చెప్పాం ప్రభ ఎందుకంటే అది మేము చేసినాము ఆ క్రియ జరిగించినాం ప్రభ కాబట్టే ప్రభా తండ్రి నాయన ఈ రోజు నువ్వు నాయన కాబట్టి ఇంకా ఎప్పుడు ప్రభ అలాంటి లోపాలు కానీ అలాంటి మచ్చలు గాని అలాంటి హృదయం గాని మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా ఎందుకంటే ఈ హృదయం అంతా మీరుంటే ఇది మీ పరిశుద్ధమైన ఆలయం అయిపోతే అప్పుడు అందరినీ ప్రేమిస్తుంది అందరినీ సహిస్తుంది కానీ ఎవరిని విమర్శించదు ఎవరి మీద కోపడదు ఎవరి మీద ద్వేషం చూపించదు ప్రభ కాబట్టి అందరితో సమాధాన పడితే అప్పుడు నీ బిడ్డలు అన్నావు కాబట్టి మేము ఆ రీతిగా ఉండాలా ప్రభా వాక్యం నువ్వు ఎంతగానో నాయన బలపరిచినావు ప్రభా అవును ప్రభా ఆ దినము పితరులు మన్నాను తిన్నా చనిపోయిండ్రు కానీ ఈ ఆహారం తిన్నవాడు చావడని చెప్పిన ప్రభా ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నావు ప్రభ నా ఎద్దకు వచ్చిన వాడు ఏ మాత్రం అన్నాడు ప్రభా కాబట్టే ప్రభా మీరు మాలో ఉంటే మాలో జీవం ఉంటుంది ప్రభా కాబట్టి మేము ఎప్పుడు మరణించం ప్రభా ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము ప్రభా పాపం వలన వచ్చే జీతమే మరణం కానీ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే నిత్య అది మరణంలోకి పోదు ప్రభ కాబట్టే నశించిపోం ప్రభ కాబట్టి ప్రభా వాక్యం ద్వారా తండ్రి ఎందుకంటే ఎక్కడా ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో ప్రభా నువ్వు అక్కడ ఉంటానన్నావు కాబట్టి మా మధ్యలో నువ్వు నాయనా తండ్రి మాతో మాట్లాడినావు ప్రభ కాబట్టి ఇంకా ఎక్కడా ప్రభ ఈ లోకానుసారంగా జీవించకుండా ఈ లోకానికి కొరకు ప్రయాస పడకుండా ఈ దేన్ని వెతకుండా విశ్వాసం కర్త మిమ్మల్ని చూస్తేనే మాలో విశ్వాసం వస్తుంది మిమ్మల్ని చూసి పరిగెత్తితే మాక అన్ని ఓపిక ఉంటది ఓర్పుంటది ఉంటది సహనం దీర్ఘశాంతం అన్ని మీలోనే ఉన్నాయి ప్రభ సమృద్ధిగా అది మాలో ఉండాలంటే మీరు మా వశం అవ్వాలా ప్రభ నాయనా తండ్రి నజరేడైన ఏసుక్రీస్తు నామంలో తండ్రి మీ చిత్త అయితే నాయన మీరు నా వశం అవును మీ చిత్తమే అని నేను నమ్ముతున్నాను ప్రభ కాబట్టి నాయన మీరు ఎప్పుడైతే నాకు ఉంటే ప్రభ అప్పుడు నాలో మీరు కనిపిస్తారు ప్రభ ఈ దినం ఎక్కడికి వెళ్ళినా ప్రభ వెళుతుంది మీరే మాట్లాడుతుంది మీరే కాబట్టే మీరు ఈ లోకంలో అన్ని శక్తుల మీద అందరి మీద విజయం సాధించినారు ప్రభ ప్రతి తేళ్లను సర్పాలు అన్నిటి మీద కాబట్టి మేము వెళుతుంటే కూడా అది సాధించగలం ప్రభ మీ మహిమని లోకమంతా నాయన మేము నింపగలం ప్రభ అలాంటిది మాకు కావాలంటే అది మీరు మాకు సంపూర్ణంగా మాలో ఉంటేనే ప్రభ కాబట్టి మాలో ఏ ఆయాస్కరమైన ఉన్నా ప్రభ సరి చేయండి ఎందుకంటే మేము ఉంటుంది చివరి గడియల్లో ప్రభ మీ రాకడ సమీపంలో ప్రభ జనులంతా నశించిపోతున్నారు ప్రభ ఒకప్పుడు వెలిగింపబడిన వాళ్ళు కూడా భయంకరంగా అయిపోయినారు ప్రభ కానీ ప్రభ ఎవరు చెయ్యి విడిచినా నువ్వు చేయి విడిచే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంకొక చివరి అవకాశం ఇస్తావు ప్రభ ఆ చివరి అవకాశం ఎవరు నశించిపోకుండా అది వాళ్ళ జీవితాల్లో అది ఉపయోగించుకోవాలా నీ యొక్క ప్రభా జీవాన్ని ప్రభా కాబట్టి ప్రభ నీ పోలికగా మమ్మల్ని నడిచి అది మీ పోలికగా నడిస్తే మేము కూడా ఈ లోకంలో అన్ని జయించుకొని రావాలా ప్రభ వ్యర్థంగా ఉట్టిగా మేము వస్తే అది మాకు ఏ మాత్రము అది మంచిది కాదు కాబట్టి ప్రభా మేము అన్ని తీసుకొని నీ దగ్గరికి రావాలా మీ మహిమను తీసుకొని ఆ పరలోకంలో మీ దగ్గర మేము నిలబడాలా అలాంటి స్థానంలో నన్ను పెట్టమని నేను ప్రార్థిస్తున్నాను ఇంకా నాలో ఏమైతే ఉందో ప్రతిదీ మీరు సరి చేయమని ఎందుకంటే ఆయన శ్రమంలో అనుభవించిన తర్వాత నాయన వస్త్రాలను నన్ను ని రక్తములో కడుకునే ఆ గడిలో ఇంకా మేము పోకముందే ముందే ఈ దినమే మీరు మాకు చూపించినారు కాబట్టి నేనైతే ఈ దినమే నేను నా వస్త్రాలను నీ రక్తంలో అంటే ఈ వాక్యం ద్వారా కడుక్కుంటున్నాను ఈ వాక్యాన్ని నా హృదయంలో నాటించి మీరు ఫలించి అది ఆ తీగ నాయన ఈ లోకమంతా పాకేలాగా మీరే నాకు అన్ని విషయాల్లో ప్రభా ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడే విషయంలో కానీ వెళ్ళే విషయంలో అన్ని చోట్ల అన్ని దాంట్లో మీ సహాయం ఉంటేనే నేను నిలబడను లేకపోతే దుష్టుడు భయంకరంగా విజృంభిస్తుంది కాబట్టి ఎక్కడ ఒక చోట చిక్కిపోతాను ప్రభ కాబట్టి ప్రభ నాయన వాక్యం ద్వారా నువ్వు బలపరిచి నిజంగానే నీ యొక్క పరలోక జీవాహారం మాకు సమృద్ధిగా ఈ దినం ఇచ్చి మమ్మల్ని లేపినందుకు ప్రభ నీకు వందనాలు కృతజ్ఞతలు నీకు పాదాభి వందనాలు సమస్త మహిమ ఘనతా ప్రభావములు నీకే చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అన్న ఆశీర్వాదేమన్నా మన ప్రభైన ఏసు క్రీస్తు కృపా సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలంతోక ఆమెన్